అంటే ఈరోజు చాలా ఒక రీతిగా చెప్పాలంటే కథర్నాక్ వాక్యం మనకు తెలుసు అది ఏ వాక్యం కదా పోయిన వారం నుంచి మనం అనుకుంటున్నాం ఈరోజు ర్యాప్చర్ కాన్సెప్ట్ సంఘము ఎత్తబడుట అన్న అంశం గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాం ఎందుకంటే స్పెషల్గా ఎందుకు ధ్యానిస్తారు వారికి అందొచ్చు కదా ఏం ధ్యానిస్తలేము ఎందుకంటే ఏడవ బోరకు సంబంధించిన అంశంలను మనం ధ్యానిస్తున్నాం ఏం జరుగుతుంది ఇప్పుడు క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే యథావిధిగా జీవించడమే కానీ ఏం జరగబోతుంది అనేది చెప్పరు చెప్పాలన్నా ఆసక్తి ఉండాలా వినే వాళ్ళకు కూడా ఆసక్తి ఉండాలా యథావిద్యగా జరిగిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అమాంతం మీద నీ మీదకి ఉపద్రం రాగానే నువ్వు ప్రిపేర్గా లేవు క్రైస్తవ జీవితం మీద అదే ప్రాబ్లం కాబట్టి ప్రిపేర్డ్నెస్ లేదు క్రిస్టియన్ లైఫ్లో రొటీన్ లైఫ్ మెకానికల్ లైఫ్ రిలీజియస్ లైఫ్ పయస్ కొట్టరు అంతా బాగుంటుంది కానీ ప్రిపేర్ లేదు ఎక్విప్పింగ్ లేదు కానీ ప్రభావండి ఎక్విపింగ్ చేయమంటుండే సమస్త జన్లను శిష్యులుగా చేయమన్నారు కదా ఎక్విప్పింగ్ కాన్సెప్ట్ అది కానీ ఎవరు చేసినా శిష్యులే పాస్టర్ పాస్టర్ లాగానే ఉండిపోతుండే కాంగ్రిగేషన్ కాంగ్రీగేషన్ లాగానే ఉండిపోతుంది లైఫ్ లాంగ్ నీ వయసు దాటిపోయినా వృద్ధాప్యం లాగానే నువ్వు ఎప్పుడు కూడా కాంగ్రిగేషన్ లాగానే ఉండిపోయినావు అది వాక్యని విరుద్ధం మీరు సర్వలోకాన్ని వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మిన వారిని అందరినీ శిష్యులుగా చేయమన్నాడా లేదా ఆయన వెళ్ళిపోతడు లాస్ట్ ఆజ్ఞ అది వాళ్ళ ఆజ్ఞని పాస్టర్స్ ఉల్లంఘిస్తున్నారు కాంగ్రిగేషన్ ఉల్లంఘిస్తుంది అందరూ దాన్ని ఉల్లంఘించిన వాళ్ళని కాబట్టి ప్రభు మనకు చూపించిన విధానంగా ఈ యొక్క వాక్యాలను అర్థం చేసుకొని మనం ప్రకటిస్తున్నాం ఇది యో వలన కలిగిందని మనం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అందులో అనుమానం వెళ్ళేది ప్రార్థన చేసినాం ప్రార్థన చేసినాక ఏడవ పురకు సంబంధించిన అంశంలో ఆల్మోస్ట్ ఒక నాలుగు గంటలు ఇది ఫిఫ్త్ అవర్ అని కూడా ప్రార్థనలు కూర్చున్న కొద్దిసేపు ప్రభు అతను మాట్లాడండి ఈ ఏడవ వరకు సంబంధించిన అంశంలో ఎక్కడ కనిపించవు ఇంటర్నెట్స్ కూడా కనిపించవు మీకు ఏ రికార్డింగ్స్లో కనిపించావు ఏ పుస్తకాలలో కనిపించావు ఏ కామెంట్రీస్లో కూడా కనిపించావు బైబుల్ దాని తర్వాత మీరు ఎక్కడ చర్చెస్లో పోయినా ఏ పాస్టర్స్ ఏ బైబుల్ స్టడీస్ అలా కనిపించవు అహంతో చెప్తుంది కాదు దైవావేశంతో పరిశీలించి చెప్తున్న విషయాలు కాబట్టి ప్రభు మనకి ఏ రీతిగా వాటిని బయలుపరిచిండంటే ప్రార్థన పూర్వకంగానే ఎన్ని గంటలు కూర్చుంటే కానీ ఇవి అర్థం కావు మరి ఈరోజు మనుషులకు అంత టైం లేదు అంత ఓపిక కూడా లేదు ఫటాఫట్ ఫటాఫట్ ప్రార్థన చేసుకోవాలో పరిగెత్తాలా బైబుల్ చదవాలో పరిగెత్తాలి అంత ఏం సాధిస్తున్నావు అంటే ఏం సాధిస్తలేము ఈ లోకంలో ఏం సాధిస్తలేవు అంత వేస్ట్ నువ్వు ప్రయాసపాడి సంపాదిస్తావు ఎవరో ఆనందిస్తారు అది సూర్యుని కింద పడు అగచాట్లు మనుషులు పడు అగచచాట్లు అన్నీ వ్యర్థం ఏది ఉత్తమం ఏది రమ్యమైంది ఏది మాన్యమైంది నీకు తెలియకపోతే నీకు జీవిత పరమార్థం నువ్వు తెలుసుకోలేదు అన్నట్టు ఇరవచ్చు మూసుకొని ప్రార్థిస్తాం రవ్వ ఈ ఏడవకు సంబంధించిన అంశంలో నేను లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి ధ్యానిస్తానైనా మాతో మాట్లాడాను పరశు ద్రవకు దేవ మీకు వందైనా సర్వనతుడు తండ్రి మీ స్థితి స్తోత్రాలైనా ప్రభావా కొత్త కాలం నుంచి అయినా మీరు మా మాట్లాడుతున్నారు మేము ఏ రీతిగా సిద్ధపడాలా ఏ రీతిగా మీ సేవ చేయాలా అనేక ప్రాంతాలలో ఏ రీతిగా మనుషులని బలపరచాలా హెచ్చరించాలి సిద్ధపరచాలా అటువంటి సేవ మీరు మాకు అనుగ్రహించారు ప్రొటీన్ చర్చ్ లైఫ్ కాదు ఇది ఆన్ ద మూవ్ ఒక స్థలంలో గూడు కట్టుకునే జీవితం కాదని మీరు మా అతను ఎందుకంటే మీరు ఎప్పుడు కట్టుకోలేదు ఈ కాలం మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు అనేక ప్రాంతంలో పోయి అనేకలకు సువార్త ప్రకటించి అనేకులకు విడుదల కలిపించినారు నేను అటువంటి సేవ మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి కాంప్రమైజ్డ్ కాకుండా మేము ముందు పోతున్నాము దానికి మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు ఈ యొక్క సాయంత్రాల సమయ ప్రభ ఏడవరకు సంబంధించిన అంశాలు మేము ధ్యానిస్తున్నాం మరికొని మాతో మాట్లాడండి ప్రభ సమస్తాన్ని తేటగా చూపించే మీరు తప్ప ఎవరు లేరు మీ పరిశుదాత్మ అభిషేకం మీరు మాకు ఇచ్చినారు బట్టి మీకు ఎంతో వదనాలు వీటిని చూడాలా అమలు పరచుకోవాలా మా జీవితాలు అర్థం చేసుకొని అనుభవపూర్వకంగా వీటిని అనేట్లకి మేము ప్రకటించాలా అనేట్లకి మీ చెంతకు నడిపించాలా అటువంటి సేవా జీవితంలో మేము ఆనందాన్ని నడిపించి ఈ యొక్క సాయంత్రం మీరే మహిమానందమని యేసు క్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈరోజు ఫిబ్రవరి మూడవ తారీఖు ఈరోజు ఫిబ్రవరి మూడవ తారీఖు రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా క్యాలెండర్ చూసినప్పుడల్లా ఇది బబులోను కాలం అని మనల్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఉంటుంది బబులోను కాలం ఇది అంతా గలిబిలి బబులూన్ అంటే బాబెల్ అంటే గలిబిలి ఎక్కడ చూసినా గలిబిలే ఏ వ్యవస్థలు చేసినా గలిబిలే ఎకనామిక్స్ ఎకనామిక్ సిచ్యువేషన్ అంత గలిబిలిగి ఉంది పొలిటికల్ సిచ్యువేషన్ గలిబిలిగి ఉంది హెల్త్ సిచ్యువేషన్ గలిబిలిగి ఉంది చర్చ్ సిస్టమ్ గలిబిలిగు ఉంది రిలీజియస్ సిస్టమ్ గలిబిలి కుటుంబాలు గలిబిలి సొసైటీ గలిబిలి ఎక్కడ చూసినా గలిబిలి ఎక్కడుంది సమాధానం ఎక్కడ ఉండదు ఏసు తప్ప మరి మరి భయంకరమైన కాలంలో మనం ఉండబోతున్నాం కాబట్టి ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పదవాధ్యయము ప్రకటన గ్రంథము పదవధ్యయము ఏడవచనము కొన్ని వారాల నుంచి మనము ఈ యొక్క అంశంని ధ్యానిస్తున్నాం పదవాధ్యయము ఏడవష్టంలో బట్ ఇన్ ద డేస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ది సెవెంత్ ఏంజిల్ వెన్ హీ షల్ బిగిన్ టు సౌండ్ ద మిస్ట్రీ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫినిష్డ్ యాజ్ హీ హ్యాథ్ డిక్లేర్ టు హిస్ సర్వెంట్స్ ద ప్రాఫిట్స్ ఎవరన్నా తెలుగులో చదవచ్చు ఏడవ దూతములు చూడండి ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊద చూడండి తన దాసులకు తెలిపిన మర్మము చూడండి సమాప్తమగును అంటే ఆ సమాప్తం దేవుని మర్మము సమాప్తం అయ్యే మనం ఉన్నది ఇది సూచిస్తుంది ఎందుకంటే ఆరు గుర్ర ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బట్టి మనకి ధ్యానించడానికి ఆరు గుర్రు కదా ఏడవ కూర ఎండింగ్లో మనం ఉన్నామంటే ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ టైమ్స్ అన్నట్టు ఇది ఎందుకు ఎండ్ టైమ్స్ అంటే మనం మనకు చూపించిండు ప్రభు మత వార్త ఇరవై అధ్యాయంలో ఆయన రాకడకు ఈ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్నీ ఉంటాయి లిస్టింగ్ అయితే అవి కొన్ని చిహ్న చెప్పబడ్డ వాక్యాలు లిటరల్గా తీర్చుడడానికి వీల్లేదు కొన్ని లిటరల్గా కూడా జరుగుతాయి ఉదాహరణకి ప్రపంచమంతటా కరువు రావడము ప్రచ ప్రపంచమంతటా తెగుళ్ళు రావడము అంత రోగాలు రావడము ఇవన్నీ లిటరల్గా ఏర్పడుతున్నాయి లిటరల్గా అనిపిస్తున్నాయి కానీ ప్రవులు ద్వారా దేవుడు మనకు బయలుపరిచింది ఏంటంటే పాతవి గతించిన ఎదుగు సమస్తం కృతమైనవి కాబట్టి ప్రవచనాలు అవి ఆరా అవి నెరవేరే టైంలో స్పిరిచువల్ లేయర్లో నెరవేరుతాయని ప్రభు మనకు చూపించండి పాతవి ఫిజికల్గా ఉంటాయి సమస్తం కృతమైనప్పుడు అవి స్పిరిచువల్ లేవర్లో జరుగుతూ ఉంటాయి స్పిరిచువల్ లేయర్లో జరగా జరుగుతున్నాయని నువ్వు గ్రహించాలంటే నీకు స్పిరిచువల్ లేయర్ అనే అర్థం కావాలి నువ్వు ఆత్మీయ దశలో ఉంటేనే వాటిని అర్థం చేసుకోవాలి నువ్వు శరీరకంగా చూస్తే మోసపోయే అవకాశం ఉంటుంది అట్లా చాలామంది సేవా జీవితంలో శరీరకంగా చూసి ప్రవచనాలని మోసపోయిన మనం అట్లా ఉండద్దు ఎందుకంటే అది మనకు ముందుగానే హెచ్చరించబడింది కాబట్టి ప్రభు యొక్క మర్మము అన్న అంశం గురించే మనము లాస్ట్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి ధ్యానిస్తున్నాం ఇది సిక్స్త్ వీక్ అనుకోట కాబట్టి ఈ మర్మాలకి సంబంధించిన విషయాల్లో ధ్యానించినము ఈరోజు ఒక మర్మంని నేను మీకు చూపించబోతున్నాను చూడండి అదే ఆరో వచనంలో చూడండి అదే అధ్యాయము ఆరో వచనం పర్లోకము అందులో ఉన్న వాటిని పరలోకము అందులో ఉన్న వాటిని భూమిని అందులో వాటిని సముద్రము అందులో వాటిని సృష్టించి యువ యుగములు ఒత్తులు పెట్టుకొని ఆలస్యం ఉండదు చూడండి కానీ ఏడవ దూత పలుకు జన్మలలో అతడు దూర సమాప్తం కరెక్టే కానీ అక్కడ తెలుగులో సరిగా లేదు ఎందుకంటే ఇంగ్లీష్ ఎట్లుందంటే టైం అని ఉంది అక్కడ ఇంగ్లీష్లో అట్లాంగర్ ఇంగ్లీష్ తెలుగులో లేదు అది పదం ఆ సెంటెన్సే లేదు The day is spread by Him uh. that liveth for every single and ever He created an event, todos os thingsis there in Him and the earth and the things there in earth and the sea and the things which are there in That there should be time no longer 들 symbanters. That there should be time no longer. So, this is very key so, is What can we learn? We learn during our answering questions. What imprecis thoughts are about? Please, believe me, in sight of other denies. to type your next time or groupstation We might learn because of time that we cannot bring extreme and Him. So, momentarily, we're going to garden our river, especially here. Even during times of time when we're trapped in this body is trapped in this body Before the deep diveitime stop in the bloody body is constantly trapped in time. కానీ ఒకసారి షరీని విడిచిపెట్టినాక ఆయనతో పాటు నివసించినప్పుడు టైం కాన్సెప్ట్ అవసరం లేదు మనకి ఆయన టైం క్రియేట్ చేసిండు కాబట్టి ఆయన టైంలోకి రావచ్చు టైంలో నుంచి పోవచ్చు మనం అట్లా కాదు ఒకసారి టైంలోకి వచ్చినాక ఈ కాలను ముగించుకునేంత వరకు అందులోనే ట్రాప్ అవుతావు నువ్వు ఎన్నో ట్రై చేసుకో ఎన్ని యాంటీబయాటిక్స్ తీసుకో ఎన్ని మంచి మెడిసిన్స్ తీసుకో ఎంత ఎక్సర్సైజ్ చేసినా దానికి ఒక డిఫైన్డ్ టైం ఆ టైం తర్వాత ఎవ్వరు ఏం ఎన్ని డిఎన్ఏ రీసెర్చ్లు కూడా ఏం చేయలేవు ఈ మధ్య ఒక సైట్ ఒక గ్రూప్ ఆఫ్ ఇజ్రాలైట్ సైంటిస్టులు వీళ్ళన్ని ఇట్లాంటివి కనుక్కుంటారు ఆయుష్ని ఎట్లా పొడిగించాలా ఆయుష్ని ఏది కంట్రోల్ చేస్తుందో మన శరీరంలో ఉండే డిఎన్ఏ రీసెర్చ్ ద్వారా వాళ్ళు కనుక్కున్నారు అయితే మన జీవ ఒక ఒక నేను దాని తెలుగులో ఎలా చెప్పగలనో తెలియదు కానీ మన లివింగ్ సెల్స్ అంటారు జీవ కణాలంటారు శరీరంలో జీవ టైం బాంబు అనేది ఒకటి ఉందంట వాళ్ళు చెప్తున్నారు అది ఆ టైమ్ అంటే టైం బాంబంటే మీకు తెలుసు కదా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ కట్టుకున్నాక టైం ఒక మూటర్ ఒక మీటర్ దగ్గర రాగానే బ్లాస్ట్ అవుతుంది బాంబు ఇది అది పనికిరాదు అన్నట్టు కదా ఆ తర్వాత అట్లా మన లైఫ్ ఉందంటాడు అయితే వాళ్ళు ఆ టైం టిక్కింగ్ బాంబుని కనుక్కున్నారంట వాటిని ఇంగ్లీష్లో టెలిమోర్స్ అంటారు సైన్స్ స్టూడెంట్ని కాబట్టి కొంచెం సైన్స్ అర్థమవుతుంది టెలిమోర్స్ అంటారు అయితే వాళ్ళు కనుక్కున్నారు టెలిమోర్స్ అనే ఆ జీవకణంలో ఉండే ఆ వాటిని చిన్న కళ్ళకు కనిపించేమది ఆ టెలిమోర్స్ని ఆల్టర్ చేస్తే బ్యాక్ ఎయిట్ ఇయర్స్ వెళ్ళిపోవచ్చు అంట ఎవ్రీ టైం వాటిని ఆల్టర్ చేస్తే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతాడు నీ జీవం అంటే నువ్వు ఎయిట్ ఇయర్స్ మళ్ళీ ముందుకు పెరుగుతుంది నీ ఆయుష్ పెరుగుతుంది అన్నట్టు అవి కనుక్కున్నారు వాళ్ళు చూడండి ఇజ్రాల్ సైంటిస్టులు చాలా కనుక్కుంటారు మనం ఏమో ఏముకుంటా ఏమనుకుంటా తెలుసా వాళ్ళకి దేవుడు బాగా తెలివినిచ్చిండు బ్రదర్ వాళ్ళు పరిశుద్ధ జనంగా బ్రదర్ మళ్ళీ నువ్వెవరు రక్షింపబడ్డ వాళ్ళు ఎవరు మరి మరి వాళ్ళు కూడా పరిశుద్ధ జనగమే నువ్వు కూడా పరిశుద్ధ జనగమే వాళ్ళు నీ ప్రభుని తృణీకరించు వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్తలే నీ ప్రభుని తృణీకరించు ప్రవక్తలను అందరినీ బహు కఠినంగా అపో శిష్యులని కఠినంగా చంపిన్రు ఈరోజుకి కూడా క్రైస్తవులు వాళ్ళకి చాలా అసయమక్కడ వాళ్ళని రానియరు వాళ్ళ ఏరియాకి ప్రభుని ధృవీకరించిన వాళ్ళు ఏ రూపకంగా ప్రభుకి స మన సపోర్టివ్గా ఉంటారు చూడండి బాగా అర్థం చేసుకోండి వాళ్ళని ఆశ్రయించండి కరెక్టే కానీ వారికి అంటే మరినే మనల్ని ఎక్కువ ఆశ్రయించండు ఎందుకంటే ప్రబనతున్నాం కాబట్టి ఆయన అర్థంలో కడగబడ్డ వాళ్ళం కాబట్టి మనల్ని ఇంకా మరీ విశేషంగా ఆశ్రయించండు వాళ్ళు పొడిగించుకొని ఇంకా ఈ లోకంలో ఉండాలనుకుంటున్నారు మనమేమో ఈ లోకం మేము త్వరగా వెళ్ళిపోతాం ఎంతమంది ముందు ఆశ ఇక్కడ ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను ప్రవచితంగా గోల్ ఆశ ఉందా ఒక విషయం నేను మీకు చెప్పాలా ఒక దశలో నువ్వే అంటావు ఇంకా నాకు ఇష్టం లేదు లైఫ్ మీద ఇంకా విరక్త వచ్చేసింది వెనుక నేను ఆ వృద్ధాప్యంలో ఉన్న కొంతమందితో మాట్లాడినా కాబట్టి హాస్పిటల్స్ బెడ్స్ అని ఉన్నప్పుడు వాళ్ళ తను మాట్లాడకుండా నాకు ఇంకా నాకు విరక్త వచ్చేసింది ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు నాకు ఇంకా విరక్తి వచ్చేసింది జీవించబుద్ధి కావట్లేదు ఎందుకు జీవించాలా ఏం చేయాలా అర్థమవుతుందా అప్పుడు నీ మైండ్ అక్కడికి ఉంటుంది కానీ ఇంకా బ్రతకాలా ఇంకా బ్రతకాలా ఉండేవాడికి మైండ్ ఇక్కడ ఉంటుంది అక్కడికి రాదన్న ఇదే ప్రాబ్లమ్ అంటుంది మోడర్న్ లైఫ్లో ఎందుకు ఎక్కువ ధనికుడిగా కావాలా ఎందుకు ఎక్కువ సంపాదించుకోవాలా అంటే ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి ఈ లోకంలో నేను రిచ్ అని అనుకో నాకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా నేను హాస్పిటల్కి వెళ్తాను నా ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసుకుంటాను అంటే నీకు ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలనుంది అది రాంగ్ కాన్సెప్ట్ అది నువ్వు ఎందుకు ఎక్కువ కాలం బ్రతకాలా తెలుసుకుంటే అర్థం ఉంది ఎందుకు ఎక్కువ కాలం బ్రతకాలా లేదు నేను ఆ ప్రభు క్రియలను వ్యక్తపరుస్తాను మనుషులకి అని ప్రభుత్వాన్ని నడిపిస్తా అన్న ఆసక్తితో ఉందంటే ఒక అర్థం ఉంది కానీ కట్టకూడలేదే నేను ఇంకా సంపాదించుకోవాలా ఇంకా ఆనందించాలా ఈ లోకంలో ఇంకా ఉండాలా నేను అంటే అది రాంగ్ ఐడియా ఉత్త చెల్తోనే ప్రభు సన్నిధికి వెళుతాం ఉత్తచ ప్రభు సన్నిధికి వెళ్తే ఏం జరుగుతుందని నేను చూపిస్తాను పర్లే ప్రాణ గంధంలో ఆ మందిరంలోనికి ఎవడు అడుగు పెట్టనీయకుండా దూతల్లో అక్కడ నిలబడినారని నేను మీకు బైబిల్లో గొప్ప జనము బయటనే ఉండిపోతారు చిన్న గుంపే ప్రభు సన్నిధికి లోపలికి వెళుతుంది అందులో ఉండాలంటే మీరు ఈ ప్రయాసంలో ఉండాలా ఇవి నేర్చుకోని ప్రయత్న పడాలి ప్రయత్నం చేయాలిర్ షాల్ బి నో టైం ఇంకా టైం అనేది ఉండదు అన్న విషయం చెప్తుండడు ఆయన మర్మము ఊహించినప్పుడు ఇంకా టైం ఉండదు అయితే కొన్ని కొన్ని రకరకాల మర్మాలు చేసినాం పాత నిబంధన కాలంలో బయల్పరచబడని మర్మము ఒక మర్మని మీకు చూపించిన ఏంటంటే సంఘము మన ప్రభుకి పెళ్లి కుమార్తె మన ప్రభు పెళ్లి కుమారుడు అన్న మర్మము పాత నిబంధన కాలంలో ఎక్కడ చూపించలేదు ఏ ప్రవక్త చూపించలేదు దేవుడు కేవలం కృత నిబంధన చూపించాడు ఆ మర్మం కాబట్టి రకరకాల మర్మాల గురించి మనం ధ్యానించడం కానీ ఈరోజు నేను మీకు మరికొన్ని మర్మాలు చూపించబోతున్నాను చూడండి మీరు అనొచ్చు కార్యము మొదటి అధ్యాయము ఏడో వచనంలో ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు కాలములను సమయములను చూడండి తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనట నీ పని కాదు కదా కాలములు సమయములు తండ్రి తన ఆధీనంలో పెట్టుకున్నాడు కానీ వాటిని తెలుసుకున్నటా నీ పని కాదన్నాడు ఎందుకంటే చూడండి అవి నీకు తెలిస్తే నువ్వు దేవుణ్ణి అయిపోతావు అర్థమవుతుందా రేపేం జరగబోతుందా నీకు కాలేజీ తెలిపేస్తే దేవుణ్ణి అయిపోతావు కానీ కొన్ని ఈ విషయాలు మీరు బాగా తెలుసుకోవాలా కొంతమంది సేవకులకి అటువంటి వివేచన ఇస్తాడు దేవుడు ఎందుకు ఇచ్చి నువ్వు హ్యాండిల్ చేయగల కాబట్టి నీకు ఇస్తాడు నేను హ్యాండిల్ చేయలేకపోతే నాకు ఇవ్వడు అది ఇప్పుడు నేను మీకు చెప్పినప్పుడు కొన్నిసార్లు ఆ ఆ గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ నాకు ఉంది అనుకున్న నేను గిఫ్ట్ మా ఫాదర్ ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ నీ చరిత్ర మొత్తం చెప్పేస్తుండే నీకేం జరగబోతున్నా కూడా చెప్పేస్తున్నాడు ఆయన గిఫ్ట్ ఉండే ఆయన చనిపోకముందు నేను చూసిన గిఫ్ట్ ఎక్కడ పోయినా కానీ చాలా మంది చెప్పేవాళ్ళు ఆయనకు ఆ గిఫ్ట్ ఉంది ఆ స్పెషల్ గిఫ్ట్ ఆయనకి కానీ ఆయన ఆయన గిఫ్ట్ ఆ గిఫ్ట్ వల్ల ఏం జరిగింది కూడా నాకు తెలుసు ఒక సిస్టర్ ఇట్లా ఒక సిస్టర్ వచ్చింది బ్రదర్ నా గురికి ప్రార్థించాడంటే ఆయన ప్రార్థన చేసి తల మీద చేపెట్టి ప్రార్థన చేసి సిస్టర్ మీ పరిస్థితి ఉంది ఏంది మీ పరిస్థితి అంటే మీ హస్బెండ్కి ఇంకొక స్త్రీ ఉన్నది సిస్టర్ అని చెప్తే ఆమె మొత్తం డిస్టర్బ్ అయిపోయింది డిస్టర్బ్ అయిపోయి ఏం మాట్లాడుతున్నా బ్రదర్ నా బ్రదర్ మా హస్బెండ్ గురించి నాకు బాగా తెలుసు మీకంటే ఎక్కువ అంటే సరే సిస్టర్ మీ ఇష్టం నేను ప్రార్థన చేస్తా అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాక ఒక డేస్ తర్వాత ఆ సిస్టర్ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడి విపరీతంగా ఏడిచింది మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్ అని అంటే నేను అనేది ఏంటంటే అటువంటి షిఫ్ట్లు మనకు ఎందుకు వద్దు అనేది అర్థం ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతాయి బయలుపరుస్తాడు నాకు కూడా బయలుపరుస్తాడు నేనేం చెప్పాను స్పెషల్గా ఎందుకు చెప్పాను మీకు అర్థమైంది మీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతాయి బ్రదర్ నీ కాలం ముగిస్తుంది బ్రదర్ నాకు దేవుడు బయలుపరిచినట్టు నీ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి చాలా మంది సేవకుల గురించి మాట్లాడేది దేవుడు ఆ సేవకు కాలం ముగిస్తుంది ఆ బ్రదర్ కాలం ముగిస్తుంది నేను త్వరలో ఆయన తీసుకొని అని నాకు బయలుపరిచినప్పుడు నేను పోయి ఆ బ్రదర్ చెప్తే పరిస్థితి ఏమవుతుంది అప్పుడు నేను తెలుసు నాకు నేను ఆ రాత్రంతా ప్రార్థిస్తాను ప్రవ్వా ఈ బ్రదర్ ఆయుష్ కొడిగించు ప్రవ్వ ఆయన త్వరగా తీసుకపోకండి ప్రవ్వ కుటుంబానికి ఆయన ఇంకా కొంతకాలం అవసరం ప్రవ్వా ఆయన ప్రార్థిస్తే మీరు చెప్పండి ఆ ప్రార్థన వింటలేదా వింటాడు తప్పగా వింటాడు అట్లా విన్నాడు కూడా ఎన్ని ఎన్ని ప్రార్థనలు వినపోర్ని తీసుకపోతాను ఛాన్సాలు చూపించింది నాకు నేను ఆ ఫాసర్ గురించి ఛాన్సాలు ప్రార్థన చేసిన ఆయనకి ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయి అన్ని యాక్సిడెంట్స్ చేసుకేపా అట్లా ఒక్కరు కాదు ఎంతమంది గురించి చూపించాడు దేవుడు ఆయన మాట్లాడే దేవుడు అయినా కాక ఇంకోను మాట్లాడాల నువ్వు వింటలేవు అంతే తేడా ఎందుకు నువ్వు వింటలేవంటి నువ్వు క్రిస్టియన్ లైఫ్లో లేవు సెక్యులర్ లైఫ్లో ఉన్నావు క్రిస్టియన్ లైఫ్ తృణీకరించుకోవడం లైఫ్ ఎట్లుంటుంది లైఫ్ అంటే నువ్వు ఏం చేయాలా నిన్ను నువ్వు తృణీకరించుకోలే తన్ను తాను ఉపేక్షించుకోమన్నాడు కదా ఎవరన్నా నన్ను వెంబడిపో తన్ను తాను ఉపేక్షించుకొని తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించమన్నారు ఇది ఎక్కడ క్రిస్టియన్ లైఫ్లో చెప్పండి ఉపేక్షించుకుంటావు నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ ఓన్ లైఫ్ నీ కుటుంబము నీ ఉద్యోగము నీ స్వార్థనే కానీ రోజు ఉపయోగించుకున్నావు ఎంత కాలం గడిచిపోతున్నా నాలుగ్రీ ఫిఫ్టీ ఇయర్స్ ఎప్పుడో తప్పి మనం ఉపేక్షించుకోకపోతే ఏమని అర్థం ఉందా నువ్వు ఆ వాక్యాన్ని ఎప్పుడు పాటించలేదు నువ్వు వేసు కదా ఇది క్రైస్తవ జీవితంలో జరుగుతుంది నువ్వు ఉపేక్షించుకోకుండా ఎట్లా వింపడిస్తావు లేదు నేను చాలా భక్తిగా ఉంటాను వద్దు ఉదయం తీసి ప్రార్థన చేస్తాను సాయంత్రం ప్రార్థన చేస్తాను సండే చర్చికి వెళ్తాను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను కుటుంబం పట్ల కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాను డిసిప్లిన్ ఉంటాను అది సరిపోతుందా ఉపేక్షించుకోవడం అంటే ఆయన ఏ రీతిగా తను తను ఉపేక్షించుకున్నాను తన దైవత్వాన్ని సైతం విడిచిపెట్టి లోకంలోకి వచ్చింటుంది ఉపేక్షించుకోవడం అది సాక్రిఫిషియల్ లైఫ్ అది ఇప్పుడు నిన్న నాకు చాలా వరకు ఎంత భయంకరం వరకు ఉండే అంత భయం వరకు ఉండే కానీ ఒక సిస్టర్ అక్కడ యాక్సిడెంట్ అయింది పాప మేము ఉండి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిందని నాకు చెప్తే నేను పరిగెత్తిన ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ మా ఇంటి దగ్గర నుంచి టూ అవర్స్ జర్నీ ఎందుకు వేలాల్సి వచ్చిందంటే నేను నాకు తెలుసు నేను ఈ వాక్యం చెప్తున్నప్పుడు నేనే పాటించకపోతే వేసిదారకుండి నేను కాబట్టి క్రిస్టియన్ లైఫ్లో ఇది మాస్టర్స్ కూడా చేయరు నాకు తెలుసు ఎందుకంటే కంఫర్టబుల్ లైఫ్ అందుకే హెబుల్ రాష్ట్రపత్రికలో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం హెబుల్ రాష్ట్రపత్రిక జ్ఞాపకంలో ఏషావు గురించి మాట్లాడుతూ ఉంటాడు ఫిబ్రీ లాస్ట్లో పత్రికలు నేను మీలో ఎవడైనా ఏషావు వంటి భ్రష్టుడు ఉంటాడేమో చూసుకోండి ఏషవ్ తన పూటి కూటి కొరకు తన జ్యేష్ఠతకు హక్కు హక్కును అమ్ముకొని అమ్ముకున్న భ్రష్టు అయిన వారు మీలో ఎవరైనా ఉంటారు ఆ పదాలు నేను వాడతలేదు ఎందుకంటే జనరల్ పాపులేషన్ కూడా వస్తారు కదా ఆ పదాలు వాడతలే అంటే మీలో ఏషావు జీవితం తిరిగి రాబోతుందని చూపిస్తున్నాను అక్కడ మళ్ళీ ఈరోజు ఏశావు జీవితం కదా కంఫర్టబుల్ లైఫ్ లగ్జరీ లైఫ్ పార్టీ లైఫ్ ఎప్పుడు చూసినా పార్టీ చేసుకునే లైఫ్ కదా క్రిస్టియన్ లైఫ్ ఎక్కడుంది ఉపేక్షించుకోవడం అని అందుకు మీకు ఇవి అర్థం కావు ఈ సైన్స్ ఈ వండర్స్ ఆయన ఎందుకు చూపించలేకపోతుండే ఇవన్నీ అంటే మీరు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోలేదు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉపేక్షించుకొని రాత్రి బగళ్ళు ఉపాసాలుంటూ ప్రార్థన చేసి ఊరి చివరిన గుడిసెలు యాజకులతో మాట్లాడలేదు పాసర్తో మాట్లాడలేదు ప్రవక్తతో మాట్లాడే ఎందుకంటే యాజకుడు కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాడు రాజు దగ్గర ఉండి సింహాసనంలో రాజుతో పాటు సింహాసనం దగ్గర కూర్చొని రాజు తిని ఆహారం తింటూ ఆ కంఫర్ట్ లైఫ్ అలవాటుపడి యాజకులు అందుకు యాజకులతో మాట్లాడలే దేవుడు పాత నిబంధన కాలంలో మీరు చూడండి ఒక్క యాజకుతో మాట్లాడలేదు ప్రవక్త వస్తుందంటే యాజకుడు కూడా భయపడేడు ఎందుకంటే ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు ప్రవక్త నోరు తెరిస్తే శాపం వస్తుంది అంత భయం ఉండే ప్రవక్తలు ఎందుకంటే ప్రవక్తలు సంపూర్ణగా ధృనీకరించుకొని ప్రభుత్వం నిమిషం వాక్యం ఇంకెక్కడా వెళ్ళిపోతుంది కాబట్టి చూడండి ఒకసారి దాని గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడు తొమ్మిది వచనాలు చూడండి ఈ మర్మము ముగించే కాలంలో మనము ఉంటున్నాం దానియుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడు తొమ్మిది వచనాలు బట్టలు వేసుకొని నీటి పైన ఆడుచున్న ఏటిపైన ఆడుచున్న చూడండి ఆ మనుషుని మాటను నేను వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవియగు వారి నామొట్టు పెట్టుకొని ఒక కాలము కాలములు అర్ధ కాలంలు పరుషుత జనం యొక్క బలమును కొట్టి వేయట ముగింపడగా చూడండి ఈ విషయం బార్థించగల సకల సంగతులు సమాప్తం లాగున్నాను నేను సకల సంగతులు అంటే ఆల్ థిల్ దీస్ థింగ్స్ అని ఉంది ఇంగ్లీష్ లో సకల సంగతులు కంప్లీట్ గా ముగిస్తాయి ఇవన్నీ మనం ఎక్కడ ధ్యానిస్తున్నాం చెప్పండి సకల సంగతులు అంటే ఏంది సకల సంగతులు లాస్ట్ ఫైవ్ వీక్స్ నుంచి మనం అవే చూస్తున్నాం సకల సంగతులు ఈరోజు ఒకటే సంగతి ఏం చూపిస్తా అది ఎంత కరెక్ట్ అనేది మీరే పరిశీలించుకోండి మొదటి కొరతలు రాసిన పత్రిక అధ్యాయం లాస్ట్ ట్రంప్ గురించి మనం మాట్లాడుతున్నాం చివరి బూర ఏడవ బూరకు సంబంధించిన అంశంలో అవి ఏ బైబుల్ కాలేజీలలో ఏ బైబుల్ స్టడీస్ల్లో ధ్యానించలేరు ఎందుకంటే అది మర్మంగానే పెట్టిడు ప్రభు కానీ మర్మములు తన ప్రియులకు బయల్పరుస్తాడు కదా మనం ఎన్నిసార్లు చూసినాము ఆ వాక్యాన్ని ఆమోస గ్రంథాలు గ్రంథంలో చూసినాము అవి తన బిడలకి ఖచ్చితంగా బయలుపరుస్తాడు మనం ఆయన బిడలాగుట్టే నీకు ఒకసారి చూడండి ఆమోస గ్రంథము మూడవ అధ్యాయము ఎన్నవ వచ్చాము ఐదవ వచ్చా ఏడవ వచ్చిన ఆమోస్రంథము మూడవ అధ్యాయము చూడండి కొంచెం జాగ్రత్తగా వినండి తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయినా యహోవా ఏమియో చెయ్యడు ఈ లోకంలో ఏం జరుగుతున్నా చూడండి ఆయన ఆగిలేనిది తలగెట్టులో ఒకరు కూడా రాలదు కదా అంతేనా ఆయన అన్నాడు కూడా ఆయన ఆగ్ఞలేని తల వెంటుకలో ఒకటి కూడా రాలేదు అంటే ఎంత చిన్న పని అయినా ఎంత చిన్న విషయమైనా ఈ లోకంలో జరగాలంటే ఆయన ఆగ్ఞా మూలంగానే జరగాల అండ్ ఎవ్రీ హెయిర్ స్ట్రాండ్ ఈస్ కౌంటెడ్ అని ఉంది తల వెంటలో ప్రతిదీ లెక్కింపబడింది అంటాడు కదా సరే దానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు నేను ఇప్పుడు మీకు చూపించాను కానీ ఆయన చెప్తున్నాడు ప్రతి చిన్న విషయం కూడా ఆయన ఆజ్ఞ లేకుండా నెరవేరదు ఈ లోకంలో ఇప్పుడు రకరకాల రోగాలు వస్తున్నాయంటే ఆయన ఆగ్య లేకుండా నెరవేరుతుందా ఖచ్చితంగా లేదు ఏమి జరగాలన్నా ఆయన ఆగలేకుండా జరగదు పైగా పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే తన బిడ్డలకి చెప్పకుండా ఏ నెరవేరదట ఈ లోకంలో అది నేను హెచ్చరిస్తున్న విషయం తన బిడ్డలకి తన సేవకులకు దేవుడు బయలుపరచకుండా ఈ లోకంలో ఏమి చేయడంట మళ్ళీ నీకు తెలియకుండా ఏం చేస్తున్నాడు నీకు తెలవకుండా ఎన్నో చేరిపోతున్నాయి ఈ లోకంలో మళ్ళీ నువ్వు ఎందుకు తెచ్చకలేకపోతున్నావు నువ్వు ఆయన దాసంలాగా లేవు అన్న వాక్యం హెచ్చరిస్తుంది తన దాసులైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏదిగూ చేయడు మళ్ళీ నీకు బయలుపరచకుండా ఎన్నెన్నో జరిగిపోతున్నాయి అంటే నీలో ఏదో బలైనతుంది అది నువ్వు గుర్తించాలి ఇంతకాలం వాళ్ళు మనకు బయలుపరుస్తాడు ఎందుకు బయలుపరుస్తాడు మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నాము మనము ఆ గుంపులో ఉండడం ప్రయాసపడుతున్నాం కాబట్టి మనకి ఇవన్నీ చూపిస్తుండూ వాళ్ళకి చూపించలేకపోతుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ వరకు రాలేదు చూడండి ఇప్పుడు మొదటి కొనతులు రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి కొరితీలు రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయము యాభైవ వచనం ఇది ఒక వాక్యం చాలా జాగ్రత్తగా ఎవరు పరలోకానికి పోతారు ఎవరు పరలోకానికి పోరు అంటే నువ్వెవరు చెప్పడానికి రాదు నేను ఎవరిని నన్ను కౌంట్ చేయొద్దు ఆ వాక్యాన్ని కౌంట్ చేయండి ఆ వాక్యం చెప్తుంది ఎవడు పోతాడు ఎవడు పోడు కాబట్టి మనం టెస్ట్ చేసుకుంటప్పుడు నేను నిజంగా పరలోకానికి పోతానా లేదా అంటే నేను పోతాను బాగా అనేసి కాదు రుచి చూసి చెప్పుకోవడం వాక్యంలో నీ సత్యాన్ని గ్రహించి చెప్పడం అక్కడ ఏముంది రక్త మాంసంలో పర్లోకరాచని స్వతంత్రించుకున్న నేరం ఎట్టి పరిశుభ్రంలో ఉండదు అంటే శారీరకంగా ఉండేవాళ్ళు పాపపూరితమైన జీవితం ఉండే వాళ్ళు ఎట్టి పోలేరు నువ్వు ఎట్లా పరిశుద్ధంగా ఉంటాయి కానీ కాదని చూడండి దాని తర్వాత ఇదిగో ఇది ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఈ వారానికి సంబంధించిన విషయం అది ఏడవ బూర ఊదినప్పుడు జరుగుతున్న మ మర్మం సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం గత ఐదు వారాల నుంచి ఈ రోజుకి సంబంధించిన మర్మం ఏంది చూడండి అక్కడ ఇదిగో మీకు మీకు ఒక మర్మము తెలుపుతున్నాను ఇది మీరు అర్థం చేసుకోవాలి మర్మం ఎందుకు బయలుపరుస్తుందంటే తన పిడ్డలను ప్రేమిస్తుండడు కాబట్టి ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారికి వాటిని బయలుపరుస్తాడు మీరు అదొచ్చి ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తుండే మమ్మల్ని ప్రేమిస్తుంది ఆయన అందరినీ ప్రేమిస్తుండే కదా అందరినీ ప్రేమిస్తుండ్రు మళ్ళీ స్పెషల్గా నీకే ఎందుకు బయలుపరుస్తుంది అంటే నువ్వైనా తిరిగి ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన అందరినీ ప్రేమించి అందరికీ ఇస్తుండే ఎందుకంటే వర్షము అందరి మీద పడుతుంది మంచి చెట్ల మీద పడుతుంది ముళ్ళ చెట్ల మీద పడుతుంది అందరికీ నీళ్ళు ఇస్తున్నాయి ఆయన అందరికీ ఆహారం ఇస్తుండే అందరికీ జీవం ఇస్తుండ్రు కానీ మర్మములు ఎవరికి బయలుపరస్తాడు అంటే నిజంగా నిండు మనసుతో ప్రేమిస్తారో సేవిస్తారో ధాన్యాలను బహుప్రీడవన్నాడు ఎందుకన్నాడు ఎందుకు బయలుపరచాడు ధాన్యాలకి ఆయన ఆయన ప్రేమించిన నిండు మనసుతో సిస్టమేటిక్గా ప్రేయర్ఫుల్ లైఫ్ అయినా త్రీ టైమ్స్ ప్రేయర్ చేసేవాడు ఎన్ని గంటలు చేసినా మనకి తెలియదు కానీ ఎప్పుడు చూసినా ప్రేర్ చేసేవాడు చెద్రగ్ మేష గభ్యతతో కలిసి రాత్రి అయితే ప్రేయర్ వాళ్ళ ప్రార్థన జీవితం అట్లుండే కాబట్టి అట్లా ప్రేయర్ చేసిండీ కాబట్టి ఉపేక్షించుకొని ఆయనకు అవన్నీ బయలుపరచం దాని ఒక దశలో దాని కూడా బయలుపరచలేదు కానీ పాత నిబంధన ప్రవక్తలకి వాళ్ళు ప్రవచించరు కానీ అవన్నీ వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకంటే అవి వాళ్ళ కాలంలో నెరవేరే కావు వారి కాలం తర్వాత అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత నెరవేరినాయి ఇర్మియా ప్రవచనం చూసాము బబులోనికి వాళ్ళందరూ చెరగొని పోబడినాక తిరిగి రావాలంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ ఏమో పడుతుందో ఇయర్స్ పడుతుంది మన ఇర్మియా లేడప్పుడు ఇర్మియా కాలం ముగించుకోండు ప్రవచించండు వాళ్ళందరినీ నేను తిరిగి రక్షిస్తాను వాళ్ళ వాహన దేశానికి దానికి అర్థమైంది ఇర్మియా ప్రవచన టైం కాబట్టి ఇరిమియా ప్రవచించండు ఇరుమియా తెలియదు ఎందుకంటే ఆయన కాలంలో నెరవేరదు కాబట్టి కానీ దాని గ్రహించగలిగిండు అందుకే ధాన్యలు కనిపెట్టుకుంటే ఇది టైం కూడా తెచ్చిండు ఇది టైం అందరినీ సిద్ధపరచడు లెటెస్ట్ గెట్ రెడీ అని ఆ ప్రవచనం నెరవేరుతుంది మనం ఇప్పుడు తిరిగి దేశానికి వెళ్ళిపోబోతున్నాం అది ఆ సూచన మీరు అర్థం చేసుకోవాలని చెప్తుంది ఇక్కడ చూడండి మీకొక ఇదిగో మీకు మీకు ఒక మర్మము తెలుపుచున్నాను చూడండి ఒక్క రేప పాటున కడబూర కాబట్టి లాస్ట్ ట్రంప్ ఇది లాస్ట్ ట్రంపెట్ గురించి మనం ధ్యానిస్తున్నాం కదా ఇక్కడ పౌలుకి ముందుగానే బయలుపరచబడింది లాస్ట్ ట్రంప్ అనేది ఎట్లుంటది అనేది కడబూర ముగినప్పుడు ఏం చూడండి అక్కడ కడబూర మార్పు పొందుదము ఎంతమందికి ఇది వాక్యం జ్ఞాపకం ఉంది చెప్పండి నాకు తెలుసు ఒక సిస్టర్కి ఇక్కడ చాలా జ్ఞాపకం ఉంది వాక్యం నేను చూస్తాను కావాలని నా సిస్టర్ది చాలా చాలా చాలా గట్టిది చాలా ధైర్యంగా నిలబడి కూడా బ్రదర్ మీరు చెప్తున్న వాక్యం తప్పని కూడా చెప్పేసి ఇస్తారు ఒక ఫాస్టర్ చెప్తుంటే మీరు చెప్పేది తప్పని లేసి నిలబడింది ఎందుకంటే ఆ ఫాస్టర్ ఏమిటంటే తెలుసా కణపూరం రోగంగానే మీరు అందరు యథబడతారని చెప్పిండు వైఎంసీ నరంగంలో జరిగింది ఆ తెలుసు ఆ సిస్టర్ టక్కున పట్టుకుంది కడపూర భ్రోగా కానీ ఇంత తేటగా ఉంది కదా బ్రదర్ ఇక్కడ ఇంత తేటగా ఉంది కడబూర భ్రోగా మీరు మార్పు చెందుంటే నువ్వేమో ఎంత అని పట్టుకుంది నేను అనుకో నువ్వు కొట్టేస్తుందేమో అనుకున్నాను కొట్టినా నేనైతే సైలెట్గా కొట్టుకోని ఎందుకంటే ఏదో రూపాకం అయితే వాళ్ళకి సత్యం తెలవాలి కదా ఇప్పుడు మన ప్రయాసం ఏంది ఈ సత్యం తెలవాలనే కదా నువ్వు రాంగ్ బోధలో ఉన్నప్పుడు చూడండి అబద్ధ బోధలో ఉంటే అవిశ్వాసం వినటం వలన విశ్వాసం కలుగుతుంది నువ్వు అదాన్ని వింటే నీకు అవిశ్వాసం కలుగుతుంది మన అవిశ్వాసంతో ఉంటే నీ శ్రమల నుంచి నువ్వు ఎట్లా విడుదల పొందుతావు నీ కషాల నుంచి ఎట్లా విడుదల విశ్వాస ప్రార్థన రోగిని స్పష్టపరచను సత్యం తెలుసుకోకుండా ప్రార్థన చేస్తే అవిశ్వాసంలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రాదు ఇవి ఒక్క విషయమే కాదు ఏ విషయమనే కానీ బైబుల్లో ఏ వాక్యమనే కానీ అందులోని సత్యం గ్రహించకపోతే అందుకే ఆయన సమర స్త్రీతో మాట్లాడుతున్నామ్మా ఆత్మ కనుక ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనే ఆదించమన్నాడు ఆ రీతిగా నువ్వు చేయకపోతే నీ శ్రమల నుంచి నువ్వు ఎట్లా విడుదల పొందుతావు ఇక్కడ ఇంత తేటగా పౌలు చెప్తుండేమని చెప్తున్నాడు కడపూరం రోగంగానే మీరు ఏం చెందుతారు మార్పు చెందుతారు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మార్పు చెందడం ఏంటంటే ఇది పాపపూరితమైన శరీరం దీనికి వయసుకి ఏం లేదు నేను ఎవరైతే ఎవరస్థలే అనేది కాదు వృద్ధాప్యంలో కూడా తొట్టిల్లుతారు నాకు తెలుసు ఎంతమంది మన సేవ జీవితంలో చూస్తున్నాం పాస్టర్స్ తొట్టిల్లడం వృద్ధాప్యంలో కూడా చాలా డేంజరస్ ఇది దౌర్భాగ్యమైందన్నాడు అందుకే పౌలు మనం చాలా స్పెషల్గా హైలైట్ చేస్తాం ఈ వాక్యాన్ని ఇది చాలా పాపపూరితమే రక్షణ భోజనం కూడా పాపపు నియమం ఇంకా ఇందులో ఉంది ఇది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది ప్రతిసారి నువ్వు సినిమా బోర్డు చూడగానే స్టిమ్యులేట్ అవుతుంది శరీరం నీ బాడీలో హార్మోన్స్ ఉంటాయి హార్మోన్స్ ప్రొవోక్ చేస్తూ ఉంటాయి ఆ అడ్రిన అంటాము టెస్టాస్టర్ అని అంటాము ఇవన్నీ హార్మోన్స్ నిన్ను స్టిమ్యులేట్ చేస్తూ ఆ హార్మోన్స్ ఎందుకు ఉద్రిక్తం కెమికల్స్ అంటాం కదా వాటిని ఎవరు ఎదుగు నీ బాడీలో ఎందుకు కెమికల్స్ ఉద్రిక్తపరచబడతాయంటే బయట నుంచి వచ్చే స్టిమ్యులేషన్ అందుకు మనం చెప్తాం సినిమా చూడకండి టీవీలు చూడకండి ఎందుకు చెప్తాం ఈ బ్రదర్ ఎందుకు ఎట్లా చెప్తున్నాడు టీవీలు చూడొద్దు సినిమా చూడద్దు అంటాడు మళ్ళీ తెలుసుకోవాలా మాకు ఎంటర్టైన్మెంట్ పిల్లలు యంగ్స్టర్స్ కొట్లాడతారు కదా మళ్ళీ యంగ్స్టర్స్కి నువ్వు ఎందుకు చెప్పలేదు ఈ విషయం నీ బాడీ ఇట్లా స్టిమ్యులేట్ అవుతుంది నీ హార్మోన్స్ ఇట్లా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి నీ మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ పోతుంది గలతె రాష్ట్రపతి గల పౌన్ అంటున్నాడు ఆశా నిగ్రహము ఆత్మఫలము మళ్ళీ నీకు పరిశుద్ధ ఉంటే నీకు అటువంటి ఆశా నిగ్రహం ఎందుకు పాస్టర్ అయి నువ్వు ఎందుకు అంత భయంకరమైన పాపం చేసినావు అంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు పోయింది స్టిమ్యులేషన్ బయట నుంచి స్టిమ్యులేషన్ పా కైల్ కైలుతో ప్రభు అదే మాట్లాడతాడు దేవుడు కయ్యను ఎందుకు నువ్వు మొక్క నీ మొహాన్ని చిన్నబుచ్చుకున్నావు ఎందుకు మొహాన్ని చిన్నబుచ్చుకున్నావు అంటే దేవుని మీద కోపం ఉంది కయ్యి భలే స్వీకరించలేదు కాబట్టి గడప ఎంత పాపము పొంచి ఉంటుంది అది నిన్ను నిన్ను మింగాల అని నీ మీద వాంచగలిగి ఉంది దానికి ఎందుకు నువ్వు అవకాశాలు ఇస్తున్నావు అంటాడు ఈరోజు జరుగుతుంది అదే మనమే అవకాశం ఇస్తున్నాం పాపానికి అది నేను మింగేస్తుంది సంపూర్ణంగా మింగేసి నీ జీవితాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది ఆయన కొరకు నువ్వు ఫలించలేకపోతున్నావు సంస్థ జీవితం నాకు ఎప్పుడూ బలకరంగా ఉంటుంది సంసోన్ విషయం సమ్సోన్ అనే కాదు సంసోన్ మీద ఉన్న పరిశుధాత్మ అభిషేకము ఈరోజు నీ మీద నా మీద కూడా ఉంది సేమ్ అభిషేకం సేమ్ ఆత్మ ఏ తేడా ఒకటే తేడా ఏంటంటే నువ్వు సింహాన్ని చీల్స్తలేవు అంతే తేడా ఇప్పుడు చీల్చాల్సిన సింహము ప్రకృతి సహజంగా ఉండే సింహం కాదని నువ్వు తెలుసుకోవాలా వాడు గర్జించి సింహం సైతాన్ సింహం వాడు కదా కాబట్టి అదే అభిషేకం నీ మీద ఉంది పాత అవి సమస్తం కృతవ్యనే సంసోన్ వేస్ట్ చేసుకోండు ఈరోజు నువ్వు నేను వేస్ట్ చేసుకున్నాము క్రిస్టియన్స్ వేస్ట్ చేసుకున్నారు అభిషేకం నేను చెప్తున్నాను ఎన్ని ప్రూవ్ చేస్తా కేసెస్ అపోస్ల కార్యం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎంతమంది వేస్ట్ చేసుకున్నారు గొప్ప గొప్ప వేస్ట్ చేసుకున్నారు అభిషేకాన్ని మళ్ళీ వాళ్ళు ఎందుకు ప్రభు మనకు చూపించినట్టే వారికి దృష్టాంతాలకు చేరిగి యుగాంతం మీకు బుద్ధి కలవడం కొరకు అవన్నీ రాయబడ్డాయి అన్నాడు ఆ వేస్టెడ్ పొటెన్షియల్ కేసెస్ మనకు బుద్ధి కలవడం కొరకు అవి జాగ్రత్తగా భద్రపరిచిండి బైబుల్లో దాబీదా అట్లా పాపం ఏం చేసినట్టే ఆయన పాపం చేసిన కాబట్టి నువ్వు పాపం చేయాలనా అది ప్రిస్క్రిప్షన్ ఏంది అది ఆయన చేసినట్లు చేయాలనేది ప్రిస్క్రిప్షన్ ఆయన చేసినట్లు నువ్వు చేయొద్దు అనేది డిస్క్రిప్షన్ అంటాం దాన్ని కాబట్టి దావిదా అట్లా పాపం బైబుల్ ఏం చెప్తుంది పాపం చేసిన వాడిని కూడా చూపిస్తుంది వాడు పాపం చేసిన దాన్ని దేవుడు ఒప్పుకుంటుండే ఆమోదించిన దావిని ఆమోదించే దావింది నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు అన్నాడు కూడా దావి దెతగలో ప్రేమించిండు అయినా కానీ శిక్ష అనుభవించడం తప్పలేదు దావిదు కాబట్టి అక్కడ జరిగిన అవన్నీ నువ్వు పాటించాలని కాదు అందులో బైబల్లో రాసిపెట్టిండు అక్కడ జరిగినవన్నీ నేర్చుకొని దాని నుంచి నువ్వు జాగ్రత్త పడు చేసినట్టు నేను చేయొద్దు పాపం సౌలు రాజు చేసినట్టు పాపం నేను చేయొద్దు నీ మీద అభిషేకం ఉన్న నీకు ఎందుకు జెలసి వస్తుంది జలసీ అనేది ఆత్మ మరి నీకు ఉన్నప్పుడు జలసి ఎందుకు వస్తుంది మనకు రావడానికి వీల్లేదు ప్రవ్వా అందుకే మనం పాట పడతాం ఇట్ ఈస్ నో సీక్రెట్ వాట్ గాడ్ కెన్ డూ వాక్ దర్ అదర్స్ యూ విల్ డూ ఫర్ యూ అర్ పాట పడతాం ఇంగ్లీష్లో ఆయన ఇతరులకు చేసినందుకు నువ్వెందుకు దుఃఖపడుతున్నావు ఇతరులకు లాభం చేస్తే నువ్వెందుకు వ్యసన పడుతున్నావు ఆనిలం చూసి వ్యసన వాక్యం వాడు దని కూడా నువ్వు వ్యసన వాడికి ఇచ్చిన దేవుడు నీ ఎందుకంటే వాడికి ఎవరిచ్చింద్రు ఇచ్చాడు అది నీ సాక్ష్యం అప్పుడు నువ్వు జెలసీ నుంచి బయటకు వస్తావు జెలసీ స్పిరిట్ ఓడిపోతుంది నీ జీవితంలో కాబట్టి స్టిమ్యులేషన్ రానియకుండా మనం కాపాడుకోవాలా సరే ఈ స్టిమ్యులేషన్ నుంచి మనం మాట్లాడుతున్నాం ఏంది కొరతలు అష్టపత్రికలో చూడ మనం సరే నీ మర్మం నీ శరీరం ఎట్లా తయారవుతుంది కడపూరం రోగగానే మీరు మార్పు చెందుదురు అంటే మీ శరీరము మార్పు చెందుతుంది మీకు ఇంకా స్టిమ్యులేషన్ అవసరం లేదు ఈ లోకము మిమ్మల్ని ఏమి స్టిమ్యులేట్ చేయలేదు ఎందుకో తెలుసా ఈ పాపపు నియమము ఈ పాపపూరితమైన శరీరము మహిమ శరీరంగా మారుతుంది అది పాయింట్ అక్కడ నీ శరీరము మహిమ శరీరంగా మారుతుంది ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ఆ విషయమే అక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ విషయం పార్టీ కడపూరం రోగినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ శరీరము మహిమ శరీరంగా మార్పు చెందుతుంది ఆ రోజు ఎప్పుడో జరుగుతుంది బ్రదర్ నేను ఇప్పుడు చూస్తా టీవీ అంటే ఎట్లా నేను ఇప్పుడు చూస్తా సినిమా అంటే ఎట్లా సినిమా బోర్డులు చూడవద్దు ఫస్ట్ పాయింట్ నేను చెప్పాడు సినిమా బోర్డు చూస్తే సినిమా చిన్నది అది అంతేనా బ్రదర్ అంతేనా స్టిములేషన్ కాబట్టి సరే టీవీ ఎందుకు తెచ్చుకున్నాం ప్రోగ్రామ్ జ్యుడింగ్ తెచ్చుకున్నా బ్రదర్ అంటారు మళ్ళీ ఛానల్స్ ఎందుకు మారుస్తున్నావు ఛానల్స్ మారుస్తున్నావు లేదా స్వాపింగ్ చేస్తా ఉంటారు రకరకాల ఛానల్స్ అది ఆటోమేటిక్గా ఒక ఛానల్ తెలుపు ఆగుతుంది అది దేవుని ప్రోగ్రాం కాదు అది ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తారు దేవుని ప్రోగ్రాం కంటే సరే నేను అనేది ఏంటంటే నువ్వు ఇంకా రక్షణ పొంది ఇంకా ఆ ప్రోగ్రాం చూడడానికి సిద్ధపడుతున్నావా లేక నీ వయసుకి తగినట్లు నువ్వు ఇంకా అనేక పోయి ప్రకటించడానికి సిద్ధపడుతున్నావా ఎంతకాలము ఇంకా అవి నేర్చుకుంటా ఉంటావు నీ వయసుకి తగినట్లు నువ్వు పోయి సువార్త ప్రకటించాలా నీ కాలం ముగించుకుంటున్నావు నువ్వు త్వరలో అని నేను భయపడతలేండి అది ఇప్పుడు ముగించిన మనకు ధైర్యమే కదా ఎందుకంటే బ్రతగుట్ట క్రీస్తే చావైతే మేలు ఎందుకు ఆటోమేటిక్గా అనే సందే మనం ఉంటాం కానీ ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఏడవ బూర అంటే కడబూర లాస్ట్ ట్రంప్ అంటాను ఇంగ్లీష్లో కడబూర బ్రోగినప్పుడు మీరు మార్పు చెందుతారు అన్నాడు అయితే ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా పౌలు కొరితులు రాష్ట్ర పత్రికలో మొదటి పత్రిక పదిహేనవ ఉదయంలో చెప్పి ఇంకొక పత్రికలో దానికి ఆపోజిట్ చెప్తాడా నేను మీకు ఈ ఈ సవాల్ వేస్తున్నా పౌలు ఒక్క స్థలంలో ఒక రీతిగా వాక్యం చెప్పి ఇంకొక స్థలంలో ఇంకో రీతిగా వాక్యం చెప్తాడా కడపూరకు సంబంధించింది ఇక్కడ ఏమంటున్నాడు కొనంతి సంఘం ఇది ఒక చర్చ్ కొనంతి చర్చ్ ఇప్పుడు మనం ఒక చర్చ్కి పోతాం ఒక చర్చ్ పిలుస్తుంది మనం వాక్యం చెప్పడం అక్కడ ఒక రీతిగా వాక్యం చెప్పి ఇంకొక చర్చ్కి పోయేదానికి ఆపోజిట్గా చెప్తామా మనం చెప్పాం కదా మళ్ళీ పౌలు చెప్తాడు అట్లా మన ప్రభు చెప్తాడా చెప్పాలి ఎందుకంటే పరశుధాత్మ ఒకటే విధానంగా నడిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం అంత అంతే మనం ఏ రూపకంగా మన ప్రభు కంటే గొప్పవనం కాదు ఆయన కంటే గొప్పకార్యం మనం చేయలేము కూడా బైబుల్లో ఉంది నన్ను నమ్మినవాడు నాకంటే గొప్పకారం చేస్తాడు కానీ నువ్వు రక్షించగలవా ఉండ పాపని రక్షించగలవా అంతకంటే గొప్పకారా సృష్టిలో లేదు మనం చేయలేము మనం ప్రార్థన చేస్తే దయ్యాలు పడిపోవచ్చు రోగులు స్వస్థపరచబడచ్చు మినకులు జరగచ్చు అద్భుతాలు జరగచ్చు విశేషమైన జరగచ్చు నోటబుల్స్ అయినా జరగచ్చు అయినా కానీ నువ్వు రక్షణలోనికి ఒక్కడి నడిపించలేవు నీ లైఫ్లో ఒకరు రక్షించలేవు ఎందుకంటే న్యూవే పాపప్ జీవితంలో ఉన్నవాడివి కాబట్టి నీకు ఒక రక్ష కూడా అవసరం కాబట్టి ఆయన కంటే ఏ రూపం కూడా గొప్పవాడివి అది పాయింట్ నెంబర్ టూ మన సేవ జీవితంలో కాబట్టి ఇప్పుడు నేను మీకు ఆ మర్మానికి సంబంధించిన విషయం పావులు ఇంకొక చర్చికి వెళ్తున్నాడు ఇప్పుడు మొదటి తెసలోనికి రాసిన పత్రిక తెసలోనికా సంఘం చాలా పవర్ఫుల్ సంఘం చర్చిలో ఓల్డ్ టెస్టిమెంట్ మన న్యూ టెస్ట్మెంట్ కాలంలో అన్ని సంఘాల బహు విశేషమైన జ్ఞానం కలిగినది ఈ సంఘం కానీ రకరకాల బోధకులను తెచ్చుకొని కన్ఫ్యూజన్లో పడిపోయింది ఈ చర్చ్ వాళ్ళకు బోధ కన్ఫ్యూజన్ ఏందో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా నాలుగవ అధ్యాయము మొదటి తెలుసు పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు పద్దెనిమిది వచ్చిన సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమితము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియక ఉండుట అది ఒక మర్మం చూడండి నిద్రించిన వారిని గురించి తెలియక ఉండుట మీరు మాకిష్టం లేదు ఎందుకంటే మీకు తెలియదు అది మర్మం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ నిద్రించిన వారి గురించి ఇది బాగా అర్థం చేసుకోండి నిద్రించిన వారి గురించి కానీ కొరింతలు రాసిన పత్రికల్లో బ్రతికిన వారి గురించి మర్మం చెప్తున్నాడు అర్థమవుతుంది మీకు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ తెసలిక సంఘంలో ఎవరో మంచి భక్తులు చనిపోయినారు ఎవరో భక్తి భక్తి పడడం ఎవరో చనిపోయినారు అయితే సంఘం దుఃఖంలో ఉంటే ఆ టైంలో ఈయన వాక్యం చెప్పాల్సి వస్తుంది పావులు కొరింత తెసలినిక సంఘానికి నిద్రించిన వారి గురించి మీరు దుఃఖపడక దుఃఖపడుట నాకు ఇష్టం లేదు ఎందుకో నిద్రించిన వారి గురించి ఒక మర్మం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏందో మర్మం అని అక్కడ చెప్తున్నాడు మృతి పొంది చూడండి ఇది సీక్వెన్సింగ్ మీరు బాగా తెలుసుకోండి టైమింగ్ ఏసు మృతి పొంది పాయింట్ నెంబర్ వన్ తిరిగి లేచనని మనము నమ్మినడల అదే ప్రకారము వేసినందు నిద్రించిన వారిని అనతో కూడా అనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాడు పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కణపూర తర్వాత జరిగేది ఇది కణపూరం రోగినప్పుడు ఏం జరుగుతుంది అంటే నిద్రించిన మన ప్రభు తన వెంట పెట్టుకుని ఇది నేను అనే ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి టైంలో సమాధి చేసినప్పుడు ఈ వాక్యం నేను చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఎంతో దుఃఖంతో ఉంటారు కుటుంబం ఎంతో దుఃఖంతో ఉంటారు అసలు వాళ్ళకి ఏ వాక్యం చెప్పినా మైండ్కి పోతే ఎందుకంటే ఏడుస్తూ ఉంటారు లేడీస్ బూడ్ అనియరు చాలా కష్టమైందో సార్ నాకు జ్ఞాపకం ఉంది ఎట్టి పసుపు బుడని అయ్యారు ఎందుకంటే మేము మమ్మీని మా డాడీని బుడనియ్యాం మేము అక్కడ వాళ్ళు మళ్ళీ మనం ఎట్ల వాళ్ళని చెప్పండి చీకటి పడినాక బుడవడానికి మరి ఎట్లా చేస్తాం చెప్పండి మీరంతా సేవకులు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళకి ఈ వాక్యం చెప్పాలా మీరు మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఈ లోకల్స్తో ఏడుస్తారు ఇంకా చాలు ఎందుకు చాలు చెప్తాను అని ఆ విషయం చూపించండి నిరీక్షణ లేని వాళ్ళు ఏడుస్తారు మీరు నిరీక్ష ఉన్నవాళ్ళు కదా హోప్ ఉంది మీకు రక్షణ అనుభవం ఉన్న వాళ్ళకి హోప్ ఉంది ఎందుకంటే హోప్ లేని వాళ్ళు ఏడుస్తారు ఈ లోకల్స్ ఏడుస్తారు చనిపోయిండు అని ఏడుస్తారు ఎక్కడ పోయిండు ఎవరు తెలుస్తారు కర్మసిద్ధాంతం నమ్మిన వాడికి తెలియదు ఎప్పుడు మళ్ళా కలుస్తామో నేను నా ప్రిల్లని ఎప్పుడు కలుస్తానో తెలియదు కర్మసిద్ధాంతం అటువంటిది ఏ ఏ సిద్ధాంతంలో కూడా నీ ప్రియులు నువ్వు తిరిగి కలుసుకుంటావన్న గ్యారంటీ లేదు ఒక్క ఈ సిద్ధాంతంలోనే బైబుల్ సిద్ధాంతంలోనే కర్మ సిద్ధాంతంలో గత జన్మ గురించి నీకు తెలియదు వచ్చే జన్మ గురించి నీకు అసలే తెలియదు అవి ఎవ్వరు చూసింది చెప్పలేదు అడిగినా చెప్పలేరు మళ్ళీ ఏ రీతిగా వాటిని నమ్మి బ్లైండ్గా ఉన్నాను అందుకు నువ్వు ఏడుస్తున్నావు మన నెక్స్ట్ జన్మ ఎక్కడ ఉంటుందో నా ప్రియులను కలుసుకోవటం వచ్చే జన్మలో నేను మనిషిలాగా పుడతాను పశువులాగా పుడతాను అలా తెలియదు పాపం నిరీసే ప్రజలు అందుకు భయంకరంగా ఏడుస్తారు కానీ నువ్వేనకి ఏడుస్తుంది నువ్వు నేను ఏడువో వస్తుంది కొంచెం దుఃఖం ఉంటుంది ఎందుకంటే శారీరకంగా విడిపోవడం వేదననే కొంచెం సేపు ఉంటుంది కానీ నేను ఎన్నిసార్లు నేను మీకు ప్రూవ్ చేసి చూపించిన ఎగ్జాక్ట్లీ టూ అండ్ హాఫ్ మంత్సే నీ మెమరీలో ఉంటుంది చనిపోయిన వాళ్ళ గురించి ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ మంత్స్ కంప్లీట్గా పోతుంది ఆ మైండ్ బహుమర పెట్టిండి మనం మైండ్ అట్టా తయారు చేసి మధ్యమరకు జీవులు మనం మర్చిపోతాం ఇమేజ్ ఉన్నంత వరకే నీ మొహంలో వ్యక్తి తిరుగుతున్నంత మాత్రంలో వరకే నీ మైండ్లో అది ఉంటుంది ఆ ఇమేజ్ ఆ వ్యక్తి మాయమైపోయినాక టూ అండ్ హాఫ్ మంత్స్కి మొత్తం ఎరేజ్ అయిపోతుంది నీకు అసలు గుర్తు కూడా రాని వ్యక్తి గురించి గుర్తే రాదు ఇమేజ్ ఉంటుంది ఎందుకంటే అది అట్లా తయారు చేసిన ప్రభు మన మైండ్ని లేకపోతే మనము దుఃఖంలోనే కాలమంతా ముగించుకుంటాం ఆ మెమరీ అట్లనే ఉండిపోతే ఆయన ప్రేమ గల దేవుడు మనం అర్థం చేసుకుంటున్నాం సరే ఈ విషయంలో నేను మీకు చూపించాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ మరణించిన వారు కదా మరణించిన వారి గురించి చెప్తున్నాయి ఇక్కడ ఫస్ట్ మరణించిన వారిని ఆయన తన వెంట పెట్టుకొని వస్తాడని ఉంది కడపూరం రోగినప్పుడు కాబట్టి మీరు అని వచ్చి ఇప్పుడు మన మరణించిన వాళ్ళు ఎక్కడ ప్రసంగికి అది బయలుపరచబడలేదు పాత నిబంధన పుస్తకంలో ప్రసంగికి అది బయలుపరచబడలేదు ఎందుకంటే పాత కాలపు వాళ్ళకి అవి లిమిట్ అంతే మీ కాలంలో ఎట్లా నెరవేరవు కాబట్టి మీకు అవి అవసరం లేదని మన కాలంలో ఇవన్నీ బయల్పరుచేవాడు అంటే టూ థౌజండ్ ఇయర్స్ క్రితం నుంచి ఇవన్నీ బయల్పరచబడుతున్నాయి ఈ మనం అలానే మన టైంలో ఎండ్ అవుతుంది మిస్టరీ ఫినిష్ చేస్తున్నాడు కదా ఈ మిస్టరీ ముగిస్తుంది ఇంకా ఇంకా దీని తర్వాత ఏముండదన్నట్టు మిస్ట్రీ ఆయన్ని ముఖాముఖిగా మనం చూస్తాం మనం మన తండ్రిని మనం ముఖాముఖి చూడబోతున్నాం ఆయన చిన్న పిల్లలు తండ్రి చాలా కాలం తర్వాత మనం హత్తుకుంటాం అట్లా మనం హత్తుకుంటాం హత్తుకుంటావా రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతావా ఉంది అదే వాక్యం సకల గోత్రంలో వారు రొమ్మ కొట్టుకుంటూ పరిగెత్తిపోతారని ఉంది సకల గోత్రంలో వారు మళ్ళీ నువ్వెట్టు ఉంటావు నువ్వు ఎక్కడుంటావు పసిపిల్లాడు తండ్రి రాగానే పరిగెత్తుతాడు కదా కానీ మన ప్రభు విషయంలో రివర్స్ ఉంటుంది తప్పిపోయిన ఒక మనడు అంత దూరంగా ఉంటే తండ్రి పరిగెత్తుతాడు ఇది ఈ సిస్టమ్ విధానం డిఫరెంట్గా ఉంటుంది అర్థం పోతుందని మనము తండ్రిని చూసి మనం పరిగెత్తుతాం కానీ తండ్రి మనల్ని చూసి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన ఆయనలో ఉన్న గొప్పతనం అది ఆయనలో ఉన్న ప్రేమ అటువంటిది తప్పిపోయిన కుమారుడు అంత దూరంలో ఉంటే ఇక్కడ నుంచి పరిగెత్తండి తండ్రి లోపల కూడా ఉన్నాడు కుమారుడు మళ్ళీ వాణి విడిచిపెట్టు కూడా పోయి ఎందుకు వాక్యం ఎక్కడ వెళ్ళిపోతుంది కానీ చెప్తున్నాను ప్రేమ అట్లుంటుంది అనేది తప్పిపోయిన కుమారుడిని చూస్తే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన హృదయం అటువంటిది మళ్ళీ మీరు పరిగెత్తుతున్నారా ఏం బ్రదర్ పరిగెత్తుతున్నారా మీరు పరిగెత్తాలా లేదండి తండ్రి హృదయం క్రీస్తుని పోలి నడుచుకోవడం అదే కదా పరిగెత్తాలా క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు ఓ ఎంత ఖర్చు అవుతుంది అక్కడ పోవాలంటే అవసరం లేదు అది అంటే నీకు ఫేదు లేదన్నట్టు ఓ నేను ఎందుకు పెడతా టైం పెట్టాలా నీకు ఫేదు లేదన్నట్టు అంటే మెకానికల్ లైఫ్ అన్నట్టు కానీ మనం ఆ రీతి ఉండడానికి వీల్లేదు పరిగెత్తాలా మనం ఆయన ఏ రీతికైతే మన కొరకు ఈ లోకంలోకి వచ్చిండో మరణమగునంతగా మనం కూడా అటనే పరిగెత్తాలా చివరి వర్క్ మన లాస్ట్ మినిట్ వరకు నేను అదే తీర్మానించకున్నా డేవి శనివారం నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి బాంబే నుంచి న్యూ ఆయనకి కలొచ్చిందట ఆయన నాన్ క్రిస్టియన్ ఆయనకి కాలు వచ్చిందంట నేను ఎక్కడో ఒక ట్రైబల్ బెల్ట్స్లో అంత ట్రైబ్స్ ఉన్నారంట అక్కడ అన్ని క్రూర మృగాలు ఉన్నాయంట ఆయన తీసుకోమరినంట అక్కడికి నేను తీసుకుపోయి అక్కడ ట్రైబ్స్కి నేను వాక్యం చెప్తున్నానంట ఆయన చెప్పిండు ఎందుకంటే నేను మనకి ఆల్రెడీ చూపించాడు దేవుడు దర్శనాలు మన సేవ జీవితం ఎట్లుంటుంది చివరి కానీ ఆయన చెప్తుంటే నేను అప్పుడు నేను రిలేట్ చేసుకుంటాను నాకు చూపించిన దర్శనము ఆయనకు చూపించిన కళ రిలేషన్షిప్ చూసుకుంటున్నాను ఎందుకంటే నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన నా సేవ జీతం ఎక్కడ ముగిస్తుందో ఎట్లా ముగిస్తుందో చూపిస్తాను మీకు నేను అయితే నా మొత్తము నా అఫీరెన్స్ అంతా తార్మార్ అయిపోయిందంట మొత్తం నా అఫీరెన్స్ ఇప్పటిలా ఇప్పటిలాగా లేదు అది నా డ్రెస్ కూడా డిఫరెంట్గా ఉందంట గడ్డ ముందంట ముస్తోళ్ళు లాగున్నానంట నేను ఏదో వాక్యం చెప్తున్నానంట అందరూ వింటున్నారంట ఆయన కూడా కూర్చొని వింటున్నాడంట నాకు అనిపించింది నీ త్వరలో దగ్గరకు వచ్చింది టైం దేవుడిని నమ్ముకుండే టైం దగ్గరకు వచ్చింది దెబ్బ కొడుతుడు దేవుడు అందుకే ముందుగానే హెచ్చరించింది నేను అది చెప్పలేదు కానీ నేను మనం పోదాం ఒకసారి రా ప్లాన్ చేయరాదు నాతో పాటు రారా అని చెప్పిన నీ కళ కూడా ఎరవేరుతుంది కదా అంటే ఈ డిసెంబర్ వరకు వెళ్దాం అంటే డిసెంబర్ ఎందుకు ఈ ఎండాకాలం వెళ్దాం అని చెప్పిన ఎందుకంటే మనం ఎందుకు కలసం చేయాలి ఆయన కళ వచ్చింది త్వరగా నెరవేరాలి ఆయన కళ ఆయన కళ నెరవేరాలంటే నువ్వు ముందు పోవాలి మళ్ళీ త్యాగపూరితమైన జీవితం అంటే అదే కదా పరిగెత్తాల మళ్ళీ పరిగెత్తాలి అంటే నీకు చాలా ఇంటెలిజెన్స్ ఉంది కదా బ్రదర్ మళ్ళీ నువ్వు మంచిగా ఇవి చేయొచ్చు కన్సల్టెన్సీ చేయచ్చు అవన్నీ చేయవచ్చు అంటే అవన్నీ చేస్తే వచ్చేది నాకు తెలుసు ఏమొస్తుంది చివరికి చివరికి మిగిలేదు ఏంది నువ్వు ఎంత సంపాదించుకున్నా మిగిలేదు ఏం లేదు ఇవంతా పెరిషబుల్ థింగ్స్ పెరిషబుల్ థింగ్స్ కొరకు ప్రయాసపడుతున్నామే ఇంపెరిషబుల్ థింగ్స్ కొరకు ఎందుకు ప్రయాసపడతలేం క్రిస్టియన్ లైఫ్ ఇదే పెరిషబుల్ థింగ్స్ ఏ ఫ్యామిలీ చూసినా యూఎస్కి వెళ్తారు యూకేకి వెళ్తారు పెరిషబుల్ థింగ్స్ వరకు ప్రయాసపడుతున్నారు అక్కడ పోయి ఏం చేస్తున్నారు సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగానే జీవిస్తున్నారు అక్కడ ఏం చేస్తారు అన్నారు సువార్థ ప్రకటిస్తుంట్రా ఏం ఉదయం నుంచి సాయంత్రం వరకు పదహారు గంటలు కష్టపడుతున్నారు డాలర్స్ తెచ్చుకుంటున్నారు ఏ లాభం ఒక స్టూడెంట్ ఉన్నా తెలిసిన స్టూడెంట్ అక్కడ పోయి డయాబెటిక్ అయిపోయింది ఎందుకంటే పదహారు గంటలు పనిచేస్తున్నాడు సరే బాధ అని తీసే కొన్నిసార్లు ఈ కేసెస్ ఎందుకంటే నువ్వు ప్రభువులు సంపూర్ణమైన జీవితం ఎందుకు జీవించలేకపోతున్నావు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి అంతే తేడా సమర్థించుకుంటున్నాం అంతే కాబట్టి ఈ మర్మంని నేను కొంచెం డీటెయిల్ ఇది ఇది మనం నెక్స్ట్ వీక్ కూడా ఎక్స్టెండ్ చేస్తాము ఈ మర్మంకి సంబంధించిన విషయం ఎందుకంటే ఇది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ మర్మానికి సంబంధించిన బోధ తీస్తే అయిపోయింది ఆ ట్విస్ట్ని మనం ఇప్పుడు సరి చేసుకుంటాం అది నేను మీకు చూపిస్తాను ఎట్లా ట్విస్ట్ అనేది కూడా చూపిస్తాను ఎవరి ద్వారా ట్విస్ట్ అయింది ఏ బోధకులు దాన్ని ట్విస్ట్ చేశారు ప్రపంచం ఏ దేశం నుంచి ఏ దేశంకి పోయింది అది మన దేశంకి ఎట్లా వచ్చిందో అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపించేసి క్లోజ్ చేస్తాను వాక్యం మీద చూడండి మేము చూడండి ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ప్రభు అక్కడ వరకు సజీవలమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే చేరము ముందుగా ఆయన సరిదికి చేరము కానీ ఈరోజు చర్చలో పోదా ఎట్లు చెప్పండి మాంతంగా ఎంత పడిపోతారు కడపరు భరోగానే అమాంతంగా మాయమైపోతాడు పక్కన మాయమైపోతాడు దాని మీద నేను ఎప్పుడంటే నైంటీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్లో ఆ రోజులలో ఒక వెరీ ఫేమస్ పాస్టర్ ఉండే టిమ్ లేహే అని ఇప్పుడున్నది నాకు తెలియదు టిమ్ లేహే అనేది చాలా వెరీ ఫేమస్ పాస్టర్ ఆయన లెఫ్ట్ బిహైండ్ అని ఒక బుక్ రాసిండు లెఫ్ట్ బిహైండ్ అంటే మీకు తెలుసు కదా తెలుగులో అర్థం లెఫ్ట్ బిహైండ్ అంటే విడిచిపెట్టబడ్డవారు అని అర్థం విడిచిపెట్టబడ్డవారు అనేది లెఫ్ట్ బిహైండ్ అంటే వెనకలికి దిగిపోయినవారు అన్నట్టు ఆ బుక్ తర్వాత ఆ బుక్ని సినిమాలాగా తయారు చేసిండు సినిమాలాగా తయారు చేసి ప్రపంచమంతటం ఆ సినిమా నడిపిస్తే ఆయన కోటీశ్వరుడు అయిపోయాడు దాని తర్వాత లెఫ్ట్ బిహైండ్ సిరీస్ అని ఒక బుక్ తర్వాత ఒక బుక్ ఒక బుక్ తర్వాత ఒక బుక్ అట్లా ఎన్ని బుక్స్ రాసిండో ఆయన అయితే విపరీతమైన ధనికుడు అయిపోయాడు ఆయన గురించి నేను జనసీగా చెప్తానండి మీకు ఆయన అంత ధనికుడు అయిపోతే ఆయన అడుగు జాలలో మరికొంతమంది సేవకులు వెంబడించి వాళ్ళు కూడా అదే బోధను తీసుకొని వాళ్ళు కూడా ధనికులు అయిపోయినారు జఫ్రీ గ్రాంట్ అని మీరు వినరు గొప్ప సేవకుడు ఆయన పుస్తకాలు రాసిండు ఎత్తబడే సంఘానికి సంబంధించిన పుస్తకాలు జెఫ్రీ గ్రాంట్ ఆయన చనిపోయి ఒక టూ ఇయర్స్ మొత్తం ఆయన కూడా విపరీతంగా ధనికుడు అయిపోయింది ఈ బోధ ఎంత పాపులర్ చేసిందంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ మొత్తం చర్చ్ సిస్టమ్ అంతకుముందు నమ్మని చర్చలు కూడా ఈరోజు నమ్ముతున్నాయి నేను మీకు చూపించిన ఎన్నిసార్లు ఒకప్పుడు సిఎస్ఏ చర్చ్ నమ్మకపోయాడు ఈరోజు నమ్ముతుంది ప్రపంచం మన మన ప్రాంతంలో ఒకప్పుడు హెబ్రోన్ చర్చ్ నమ్మకపోయాడు ఈరోజు నమ్ముతుంది నాకు బాగా ఉంది అది నమ్మకపోయాడు ఆ కానీ ఇప్పుడు నమ్ముతుంది అంటే ఇది క్రమేణా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్ని చర్చిలకి స్ప్రెడ్ అయిపోయింది డిసీజ్ ఏంది డిసీజ్ అనేది మీకు చూపించబోతున్నా దాంతో ఈరోజు నేను వాక్యం త్వరగా క్లోజ్ చేస్తాను చూడండి ఏందా మర్మం మరణించిన వారి కంటే ముందు నిద్రించిన వారి కంటే ముందు ఆయన సరిధికి మనము చేరము ఫస్ట్ వాళ్ళే తర్వాత సెకండ్ లో మనం లేస్తామని చెప్తుంది మనం చూడండి ఆర్పాటం ఈ విధానాలు అర్థం చేసుకోండి ఆర్పాటము ప్రధానదూత శబ్దము దేవుని బూర అంటే లాస్ట్ బూర ఇది కడబూర లాస్ట్ బూర ఆర్పాటంతో ప్రధానదూత శబ్దంతోను దేవుని బూర ఇవి త్రీ ఫేజెస్ ఆఫ్ ఎండ్ టైమ్స్లో ఉంటాయి ఏదంటే ఆర్పాటం అంటే మీకు తెలుసు ఆర్బాటం అంటే ఏం చెప్పండి తెలుగు భాష అది ఆర్పాటం అంటే ఏం చెప్పండి ఆర్పాటం అంటే తొందర ఊరేగింప కాదు కాదు కాదు ఇంగ్లీషే చూసుకోండి మీ దగ్గర ఇంగ్లీష్ బైబుల్ ఉంటే చూడండి ఆడపాటం అంటే గందరగోళం ఓకే చూడండి ఇంకా మీ మీ దగ్గర ఇంగ్లీష్ బైబుల్స్ లేవా మీరు చూస్తేనే అర్థమవుతుంది అది అనుందాడా ఎట్లా లేదు ఆహా ఆయన బాబు దొరికింది అట్లూ యుద్ధానికి ముందు ఉండేది ఆర్బాటం అంట అంటే బీభత్సం భయంకరంగా ఉంటుందని చెప్తున్నా ఆ విషయం రోగినప్పుడు భయంకరంగా ఉంటుంది అనేది అంటే బీభత్సం ఉంటుంది యుద్ధము అరుపులు అలజడి ఎక్కడ చూసిన అల్లొల్లోలము దాన్ని ఆర్బాటం అంటాం ఒక్క వర్డ్లో ఇంగ్లీష్లో ఇంకా చూడండి ఎవరన్నా డిసెండ్ అని కదా ఫర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ షాల్ డిసెండ్ విత్ విత్ see the neck of the archangel? If the clam did not comeißar unaware... with the name. With the voice of the archangel. legendary trump of god. chairs. ernest. or bad instructions on the second..reckings that.. där. h supports... EN 으 gonna give super Спасибо simple..ch clinician..치.. guarantee. То..the 6th.. Question. the... dés tierra.. Bilder.. protectamorph..ha.. 분..ga..? ar complete.. rejoерг..urch.. estimating..idade.. r who.. loc.. il.. culp.. tr sait.. ty.. trance..v.. ప్రధాన దూత అనందక్కడ పదం ఆడ ప్రధాన దూత ఉంది కదా ప్రధాన దూత శబ్దం అంటే ఏం చెప్పండి ప్రధాన దూత అన్నప్పుడు యుద్ధానికి ముందుండేది ప్రధాన దూత ఇంగ్ పాత నిబంధన కాలం అంతా మిఖాయిల దూత్ ప్రధాన దూత అంటారు రెండవ దూత ఎవరు దూత మూడవ దూత ఉంది నాకు నోటికొస్తలేదు నాకు ఆ పేరు గుర్తుకొస్తలేదు గుర్ దూత్నే అబ్రామ్తో మాట్లాడుతున్నప్పుడు లోత దగ్గర పోయినప్పుడు ఆ దూతలు కనిపిస్తారు మీకు నేను అంత డీటెయిల్గా ఇప్పుడు హిస్టరీ హిస్టరీకి వెళ్ళను నేను కానీ ఇక్కడ ఒకటి చూస్తున్నాం ఏంటంటే మైకెల్ లేక మిఖాయల్ ప్రధాన దూత అంటే మిఖాయల్ ప్రధాన దూత అంటే లీడర్ అన్నట్టు యాక్చువల్గా లూసిఫర్కి ఇచ్చాడు ఆ ప్రాధాన్యత లూసిఫర్ పోగొట్టుకున్నాడు వాడు దుష్టుడు అయిపోయింది ఇప్పుడు కాబట్టి అది ఆ పొజిషన్ ఇప్పుడు మైకెల్కి వచ్చింది మైకేల్ తప్ప ఎవరికి కూడా ప్రధాన ఆ లూసిఫర్ మీద అధికారం ఇవ్వలేదేవుడు ఎందుకంటే మనం అంత డీటెయిల్గా ఇప్పుడు మనం పోవడానికి వీల మైకేల్ తప్ప ఎవరు కూడా లూసిఫర్ని పడదోయలేకపోయినారు పరలోకం నుంచి అది మనం చూస్తాం కాబట్టి ఈ వాక్యంలో పావులు జ్ఞాపకం చేసినట్టు ప్రధాన దూత అంటే మైఖేల్ అంటే యుద్ధానికి అంటే లీడర్ అన్నట్టు యుద్ధానికి ముందు సైనిక సైన్య ఆధిపత్యం లాగా ఆ దూత అతను దిగి వస్తున్నాడు అన్నట్టు మన విషయం జ్ఞాపం చేస్తుంది దాని తర్వాత ఏముంది దేవుని బూరా అంటే లాస్ట్ ట్రంప్ అది ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది అక్కడ పర్లోకం నుండి ప్రభువు దిగివచ్చును ఈ పాయింట్ అర్థం చేసుకోండి దిగివచ్చును ఒక్క నిమిషం కొంచెం ఎందుకంటే అక్కడే డిస్టర్బ్ అయిపోతుంది చర్చ అంతా ఆయన పర్లోకం నుండి కిందికి దిగివచ్చు చూడండి ఇప్పుడు అపోజ్లే తెలుసు నాతు పోతుంది మనుషులారాచి చూస్తున్నారు దూత మాట్లాడుతున్నాడు ఈ మాట ఏ దూత అర్థం చేసుకోవచ్చు ఏ దూతనో అర్థం చేసుకోండి సరే చెప్పండి ఇప్పుడు మీ యొద్ధ నుండి మీ యొద్ధ నుండి ఎక్కడ వరకు మీరు పాయింట్ కొంచెం ఆగల ముందు పో మీరు ఎక్కడున్నారు భూమి దిన్నాం మీ యొక్క నుండి అర్థం చేసుకోండి పరలోకంలో మీరు చూసిగానే తిరిగి వచ్చు ఎక్కడికి వస్తాడు ఏ రీతిగా ఆ రీతిగా తిరిగి వస్తాడు దూత మాట్లాడుతాడు కదా ఏ రీతిగా పోయి చెప్పండి వారి మధ్యలో ఉండే వారితో పాటు నివసించాడు వారితో పాటు ఆయన చనిపోయి తిరిగి లేచినాక నలభై దినములు కనిపించాడు కదా ఒకసారి ఇద్దరు శిష్యులకు కనిపించిండు ఒకసారి ఆ ఇద్దరు స్త్రీలకు కనిపించిండు మరి ఒకసారి నూట ఇరవై కనిపించిండు మరొకసారి పన్నెండు మంది లోపల ఇంట్లో ఉన్నప్పుడు కనిపించిండు వారితో పాటు పోయి అన్ రొట్టె తినడా లేదా పాటు దాని తర్వాత ఒకేసారి నూట ఇరవై మందికి ఇంకా నేను పోతున్నాను మీరు ఎరుసలేంలోనే కనిపెట్టుకోనుండీ నేను మీకు వేరే ఒక ఆదరణకర్తను ఇస్తున్నాను నేను మీకు ఇంతకాలం ఆదరణకర్తలాగా ఉన్నాను ఈ లోకంలో ఉన్నంత మీకు ఎంతో కంఫర్ట్ ఉండే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నేను వెళ్ళిపోతేనే మీకు మంచిది ఎందుకంటే నేను వెళ్ళిపోతే వేరే ఒక ఆదరణకర్తను పంపిస్తాను వేరే ఒక అంటే అది శరీరమైంది కదా అది ఆత్మీయమైంది హోలీ స్పిరిట్ వేరే ఒక ఆదరణకర్తని మీకు పంపిస్తాను మీరు కనిపెట్టుకోండి ఎరుసలేంలో పోకండి ఎరుసలేం విడిచిపెట్టి అని అందరికీ చెప్తే ఆ నూట ఇరవై మంది కనిపెట్టుకున్నారు ఆ పెద్ద కొత్త పనే రోజు పర్షురాత్మ దిగి రావడం మనం చూస్తాం ఆ రియల్ ఎక్స్పీరియన్స్ అది ఆ పెద్ద కొస్త అనుభవము ఖాళీ పెద్ద కొత్త నీకు నా కొద్దా నేనైతే పెద్ద కొత్త కాదు చెప్తున్నా నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఉన్నాను మిమ్మల్ని నేను సిఎస్ఐ బ్యాగ్రౌండ్ లాంగ్వేజ్ ఎందుకు చెప్తున్నా ఆ అనుభవంలో ఉన్నవాన్ని కాబట్టి చెప్తున్నా హోలీ స్పిరిట్ ఆ అనేది చాలా అవసరం అని చెప్తున్నా నేను లేకపోతే మీరు అనాథలే రోమత్రిగా ఎనిమిది అదిలో చెప్తాడు పరిశుధాత్మ లేనివాడు నావాడు కాదు ఇప్పుడు మీకు డౌట్ రావాలా ప్రభా మ నాలో పరుశాత్మ ఉందా లేదా నాకు ఎట్లా తెలుసు ప్రభా ఆత్మ ప్రత్యక్షతల గురించి ఆసక్తితో ఆపేక్షించమనడం లేదా కృపవనల గురించి ఆసక్తితో అపేక్షించమనలేదా మరి అవి లేకపోతే ప్రత్యక్షతలు నీలో పరిశుత్మ లేనట్టే మెకానికల్ క్రిస్టియన్ లైఫ్ ప్రేయర్ చేసుకుంటే రొటీన్ లైఫ్లో జీవిస్తున్నావు ప్రార్థన చేస్తే విజయం వస్తే సంతోషం విజయం రాకపోతే ఏదో ఇది జీవితం ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఎక్కడ ఉంది నీకు ఇంకా కాబట్టి చూడండి మళ్ళీ చూడండి లాస్ట్ వచ్చినది అది కాదు అది కాదు అది మీ వద్ద నుండి పరలోకమ్నకు చేర్చుకొనబడిన ఈసే ఏ రీతిగా వారితో చె అడుగు పెడతాడు అని చెప్తుండే దూతడు ఏసు చెప్పచ్చు కదా అదే దూత ఆపు నేను చెప్పింది అదే నా అనాలనా లేదా నేను చెప్తున్న విధానం నువ్వు చెప్తున్న విధానం ఏదో ఆయన ఆపాలనా లేదా ఆయన ఆపడు ఎందుకో తెలుసా చూడండి ఎందుకు ఆపడం ఎవరు చెప్పగలరు యోహన్ శువార్త పదిహేడవ అధ్యాయం మన ప్రభు ప్రార్థన ఎట్లా ఉందో చూడండి యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనం నీవు మన ప్రభు ప్రార్థన చేస్తున్న తన తండ్రికి ఈ లోకంలో శరీరంలో ఉన్నప్పుడు ఆయన దేవుడే కానీ శరీరంలో వండినప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేస్తుందో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం ఎట్లా ప్రార్థన చేయాలని అర్థం చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నీవు లోకంలో నుండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన నమ్ముకుల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన మెమడించే గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ నీవు అని తండ్రితో సంబోధిస్తున్నాడు తండ్రి నీవు వారిని ఈ లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కాని దృష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థించిన ప్రార్థించడం చూడండి మేము శమ చూడకుండా ఎత్తపడాలి ప్రదర్ అట్నే ప్రార్థన చేయాలి బ్రదర్ ఒక బృందాప్యంలో ఒక స్త్రీ కాస్త హాస్పిటల్ చెప్పడం బయటకు వస్తే ప్రేయర్ నేను పోయిన వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థనిస్తే బాబు నా గురించి ప్రార్థించి బాబు నేను ఎత్తపడే సంగతికి ఇచ్చి ఎప్పుడాల బాబు నా గురించి ప్రార్థించి బాబు నా ఆయుష పొడిగించమని ప్రార్థించి బాబు అప్పటికే ఎయిటీ థర్టీ నేనే ఆ నవద్దు నేను నవద్ నవదుకోలేదు చెప్తున్నాను మైండ్ హ్యూమన్ క్రిస్టియన్ మైండ్ ఎట్లుంటుందని చెప్తున్నాను మీకు ఎయిటీ ఇయర్స్ థర్టీనా నేను ఇంకా బ్రతకాల నేను ఇంకా నాకు ఇంకా ఆయుష్ పొడిగించాలా దేవుడు నేను ఎత్తపడే సంగంకి ఇచ్చేప్పుడాలా బాబు నా గురించి ప్రార్థించే నేను ఎట్లా ప్రార్థించాలా నాకు తెలుసు ఈ సత్యం ఇక్కడ చాలా తేటగా ఉంది ఈ లోకంలో ఎవ్వరు ఉండడానికి వీలు లేదన్న వాక్యం చెప్తుంది ఈ లోకంలో ఎప్పుడుంటాం శ్రమల కాలంలో ఉంటామని చెప్తుంది ఈ వారికి మన ప్రభు ప్రార్థన అట్లేదు ఈ లోకంలో నుంచి వీరిని అందరినీ పోమని నేను ప్రార్థించడం లేదు అంటున్నాడు మళ్ళీ ప్రార్థిస్తున్నావు ప్రభు మమ్మల్ని ఎత్తపడి సంగతి చెప్పపరచు ప్రభు అంటే మేము ఎస్కేప్ కావాలా ఈ లోకం నుంచి కంఫర్టబుల్గా ఉన్నంత కాలము థ్యాంక్స్ ప్రభువా కష్టాలు మమ్మల్ని ఎస్కేప్ చేయి ప్రభు అనేది డ్యూవల్ మైండ్ ఆ కాదా రెండు రెండు మనసత్వాదా క్రిస్టియన్ లైఫ్లో నువ్వు ద్విమనసుకుని అన్నట్టు ఇటున్నావు అట్టునవు నువెచ్చ ఏమంటాము చల్లగున్నవు వెచ్చగున్నావు నులివెచ్చనిది మూడో గుంపు అది నువ్వు చల్లగా ఉన్నావు కొంతసేపు వెచ్చగా ఉన్నావు కొంతసేపు అంటే రెండు మైండ్ సెల్ లో ఉన్నావు రెండు క్రైస్తవ గుంపులు అవి మధ్యలో ఉండేది మూడో క్రైస్తవ గుంపు ఒక గుంపు చల్లగుంటుంది ఒక గుంపు వెచ్చగుంటుంది మధ్యలో కలిసింది రెండు కలిస్తేనే కలిసేది నులివెచ్చని జీవితం అది మతపరమైన జీవితం ఈ మూడు గుంపులు ఉంటే ఎప్పుడైనా క్రైస్తవ విషయం మనం నేర్చుకుందాం కానీ ఇక్కడ ఏం ప్రభు ప్రార్థం చేసినట్టే తండ్రి వీరిని ఈ లోకంలో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు కానీ దుష్టి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నా అంటున్నాడు అంటే ఎందు మీరు అర్థం చేసుకోవాలా దుష్టి నుండి కాపాడమని ఎందుకు ప్రార్థిస్తుందంటే దుష్టుడు విజృంభిస్తాడన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపనం చేస్తున్నాడు మన ప్రభు ప్రార్థనలో ఆ సీక్రెట్ ఉంది ఇది మర్మం ముగించే టైం కాబట్టి మనకు అర్థమవుతున్నాయి ఇవన్నీ మన ప్రభు ప్రార్థనలో ఏముంది మర్మం అంటే ఆయన ప్రభుత్వ ప్రభు ప్రార్థన పర్లో గొప్ప ప్రార్థన నేర్పినప్పుడు ఏమన్నాడు మమ్మల్ని తేక అనడం లేదా అంటే ఏం చెప్పండి అర్థం అంటే దుష్టి నుంచి తప్పించాలంటే శోధనలోకి తేక దృష్టిని తప్పించమన్నాడు అంటే శోధనలుంటే దుష్టిని పని కూడా అందరూ ట్రాప్ అవుతారు అన్నాడు ఆ సత్యాన్ని గ్రహించి ప్రార్థించమన్నాడు పర్లో ప్రార్థన దానికి సంబంధించింది దాని దానిలోని సత్యాన్ని గ్రహించి ప్రార్థించమన్నాడు కానీ మనం ఏదో ఆచారవధంగా చర్చ అయిపోగానే పొరలోకి పొందినమా తండ్రి అని ట చదివేసి వెళ్ళిపోతాంటాం దానిలోని సత్యాన్ని గ్రహించకుండా ప్రార్థన చేస్తే అది నిజమైన ప్రార్థన కాదు వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరించడం అన్నట్టు కాబట్టి ఈ వాక్యాన్ని నేను ఇప్పుడు ముగిస్తున్నాను వచ్చేవారము దీని ఎక్స్టెన్షన్ చూపిస్తాను ఏంటంటే ఈ బోధ ఏ దేశంలో స్టార్ట్ అయింది ఏ దేశం నుంచి ఎట్లా స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయిపోయి మన దేశానికి వచ్చి ఈరోజు మొత్తం ప్రపంచమంతటా ముంచేసింది బోధ ఆయనకి విరుద్ధంగా ఆయన చెప్పిన వాక్యానికి విరుద్ధంగా ఇది బోధ ఉందన్నట్టు చూడండి ఇరవై నాకు ఈ విషయం అర్థం కాదు మతేసు వార్త చూడండి ఒకసారి ఇరవై ఐదవ అధ్యాయము ఈ విషయం చాలా కష్టతరంగా ఉంటుంది అర్థం చేసుకోవడం మత్సు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఒకటి నలభై వరకు కొంచెం స్పీడ్ వరం చదవండి ముప్పై ఒకటి నుంచి మరియు ఆయన చివరి మాట్లాడిన విషయం వేరే ఇక్కడ మాట్లాడతాడు వారు ఏం చేస్తారు ఆకాశం యొక్క ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నలుదీకుల నుండి అంటే మొత్తం లోకం అంతటా నలుదీకుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని నెట్టు చూడండి బాగా అర్థం చేసుకోండి మీరు షాప్కి పోతే ఎట్లా ఏర్పరచుకుంటారు టమాటోలని నేను ఏదో క్యాషువల్గా చెప్తలేను మంచి టమాటోని ఏర్పరచుకుంటాను చెడవాట్టి ఏర్పరచుకుంటామా ఏర్పరచుకోవడం కాబట్టి చాలామంది అంటారు నేను ఏర్పరచబడ్డవు నీ ప్రజలు అంటారు నీ గొప్పతనాన్ని బట్టిగా ఆయన ఏర్పరచుకుంది ఆయన కృపను బట్టి నువ్వు ఏర్పరచబడ్డావు అంటే నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి ఆయనకి సరెండర్ అయినావు కాబట్టి నువ్వు మంచి టమాటా ఆ రీతిగా చెప్పాలంటే రీతిగా కాబట్టి ఆయన నేను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే నువ్వు నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఆయన రక్షణ మార్గంలో నడిచినావు కాబట్టి నిన్నైనా ఏర్పరచుకున్నాడు స్పెషల్గా ఎవడు ఏర్పరచుకోడు అర్థమవుతుందా నేను గొప్ప ఏర్పరచుకోడు ఎందుకు నేను ఏర్పరచుకున్నానంటే నువ్వు మంచిగా మంచిగా ఆయన కొరకు జీవించినావు కాబట్టి రక్షణ మార్గంలో జీవించినావు కాబట్టి చివరి వరకు ఆయన వాక్యానికి తగ్గినట్టు జీవించినావు కాబట్టి పరలోకంలో ఆయన భూలోకంలో ధనాన్ని ఆర్జించకూడన్నాడు మళ్ళీ నువ్వు చేస్తుంది ఆపోజిట్ అంటే ఆయన విమరించినట్టు ఈ లోకలో దేన్ని ఆశించకూడన్నాడు నువ్వు చేస్తుంది ఆపోజిట్ అంటే ఇది ఆయన వాక్యాన్ని విన్నట్టు ఆయన చెప్పిన వాక్యాలకు అన్నిటికీ ఆపోజిట్గా ఉంటే నువ్వు కుళ్ళిపోయినట్టు అన్నమాట ఓ రీతిగా చెప్పాలంటే అంటే మీకు సింపుల్గా అర్థం కావాలి నేను చెప్తున్నా కాబట్టి ఈయన తన దూతలను పంపించి నలుగు దిక్కుల నుంచి ఏర్పరచబడిన ఆయన ఆయన ఏర్పరచుకున్న వారు అంటే రక్షించుకున్న వాళ్ళందరినీ పోగు చే పోగు చేతున్నారు ఇప్పుడు చూడండి కాలం ఇంకా సమీపంగా అంటే చాలా దగ్గర ఉంది ఎంత సమీపంగానే చూడండి ఆయన సమీపం ఉండి ఇంకా ఏ క్షణమో ఇంకా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తెలియదు ఆర్ ట్వంటీ మినిట్స్ తెలియదు చాలా సమీపంగా ఉంది ఏ క్షణంలోనూ ఇవన్నీ జరిగిపోవచ్చు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు కానీ చర్చ్ మటుకు ఈరోజు కంఫర్టబుల్గా నిద్రపోతుంది ప్రపంచం అంతటా ఒక చర్చ్ గురించిగా మనం ఇప్పుడు చెప్పాం యూనివర్సల్ చర్చ్ సిస్టమ్ కంఫర్టబుల్ నిద్రపోయింది ఎందుకంటే ఈ బోధ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఈ బోధ ఏ బోధ నేను అమాంతంగా ఎత్తపడతాను నేనేం శ్రమలు చూడకుండా అనేది ఎస్కేపిస్ట్ మెంటాలిటీ అంటుందాన్ని ఇంగ్లీష్లో ఎస్కేప్ కావడం అన్నట్టు ఉన్నత కాలం కంఫర్టబుల్గా ఉంటా కష్టాలు వస్తే ఎస్కేప్ అయిపోతాను అది క్రిస్టియన్ లైఫ్ కానీ కదా ఓ రీతిగా శ్రమ చూడాలా రుచి చూడాలి మనం అనుభవించాలి అప్పుడే నువ్వు ఇతరులకు నువ్వు ఆదరణకరంగా ఉండగలవు నీ సేవ ఇతరులని ఎందుకు ఆదరిస్తుంది అంటే నువ్వు అటేస్తే అటువంటి అనుభవించావు కాబట్టి నిన్న సిస్టర్తో మాట్లాడుతుంటే నాకు అదే అనిపించింది యాక్స్లీ నేను ఒక అమ్మాయి గురించి నేను సాక్ష్యం చెప్తాను నిన్న ఈ అమ్మాయికి ఒక వింత రకమైన రోగం ఉండేది కన్సిస్టెంట్ ఆ రోగం పేరు ఏంటంటే సిఐపిఏ ఆ పదాలు సరిగా వస్తాలే నోటికి కన్సిస్టెంట్ ఇన్సెన్సిటివ్ టు పెయిన్ అండ్ అన్హైడ్రస్ ఆ రోగం పేరు ఆ రెండు పదాలు అయితే అర్థమైనాయి ఇన్సెన్సిటివ్ టు పెయిన్ అంటే ఆమెకు ఒక వింత రకమైన రోగం ఉంది ఆ అమ్మాయి ఆస్లీన్ పేరు ఒక కృష్ణన్ అమ్మాయి ఏందా రోగం అంటే ఆ అమ్మాయి శరీరము మొత్తము నొప్పి స్పందన ఉండదు ఆ రోగం అటువంటి రోగం ఉంది మనుషులకు అందరికీ నొప్పి ఉంటుంది కానీ ఆ అమ్మాయికి నొప్పి ఉండదు కుచ్చుకున్న నొప్పి ఉండదు కాలుకి ముళ్ళు గుచ్చుకున్న నొప్పి ఉండదు వేడివేడి స్టవ్ మీద చేయిబెట్టిన కాలు నొప్పి ఉండదు ఆ సెన్సిటివిటీ లేదు అమ్మాయికి అదొక రోగం అటువంటి రోగం ఉంటుంది అంటే ఉంది మళ్ళీ ఆ అమ్మాయి గురించి వాళ్ళ అమ్మ ప్రార్థనా అంశం పెట్టింది ఏంటి ప్రార్థనా అంశం అంటే ప్రార్థనలో అడుతుంది ప్రవ్వ నా పాపాకి నొప్పి పెట్టు ప్రవ్వా అని ప్రార్థన చేసిందని ఎవడ అడుగుతాడా నొప్పి కావాలా ప్రభావ నాకని ఈ నొప్పి తీసే ప్రభావ అంట నాకు నడుము నొప్పింది ప్రభా నా మోకల్ని నొప్పింది ప్రభా నాకు కడుపు నొప్పింది ప్రభావ ఈ నొప్పి తీసే ప్రభావ అని ఎవడన్నా ప్రార్థన చేస్తాడు కానీ నాకు నొప్పి పెట్టు ప్రభావని ఎవడన్నా ప్రార్థన చేస్తాడా నా పిల్లలకి నొప్పి తీసే ప్రభా అని ప్రార్థన చేస్తారా లేక నా పిల్లలకి నొప్పి పెట్టు ప్రభావం ప్రార్థన చేస్తారా రేరు కదా అప్పుడే నా మైండ్ ఓపెన్ అయింది నొప్పి అనేది ఎంత ఇంపార్టెంట్ అయ్యి అది లైఫ్లో నీకు శ్రమ తప్పదు శ్రమ అనుభవించితేనే కానీ దాని విలువ నీకు తెలియదు అన్న విషయాన్ని జ్ఞాపని చేస్తున్నాడు నొప్పి లేకుంటే లైఫ్ లేదు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపని చేస్తున్నాడు ప్రభు మనం అందరము శ్రమలకుండా పోతాము అన్న విషయానికి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకు మనం ఇక్కడే ఉంటాము ఆటోమేటిక్గా ఎత్తబడము అటువంటి బోధ ఎక్కడ బైబిల్లో కానీ పాస్టర్స్ చెప్పడం నేను చాలా సమస్యలు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి నేను విన్నా గొప్ప గొప్ప సేవకులు ఆ బోధ ప్రకటించారు ఎందుకు ప్రకటించిన మీకు చెప్పిన ఎందుకు ప్రకటించినంటే ఎయిటీన్ సెంచరీ నుంచి మీడ్ ఎయిటీన్ నుంచి ఈ బోధ స్ప్రెడ్ అయింది ప్రపంచం అంతటా లేదు ఈ బోధ ప్రపంచంలో ఏ చర్చిస్తున్నారు ఎయిటీన్ ఫిఫ్టీకి ముందు లేదు ఈ బోధ అపోజిట్ కారం ఎందుకు లేదు బోధ చెప్పండి ఒకవేళ నిజంగా సంఘము ఎత్తబడట అన్న అంశం ఉంటే అపోజిట్ కార్యం ఎందుకు లేదు ఎవరు కూడా ప్రకటించలేదు ఏ పత్రికలలో మీకు అది కనిపించదు బోధ మళ్ళీ నువ్వు ఎట్లా తెచ్చి పెట్టుకున్నావు ప్రపంచమంతటా చర్చ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేమ్ ప్రతి చర్చలో ఉంది బోధ దానికి సంబంధించి ఎట్లా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను దాని తర్వాత నువ్వు ఎటువంటి స్టేట్స్ తీసుకోవాలి నాకు జ్ఞాపకం ఉంది మా పా నాకు ఒక ప్రొఫెసర్ ఉండే యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చి మాకు లెక్చర్స్ ఇస్తూ ఆయన కూడా అదే బోధ ఒకరోజు చెప్పాల్సి వచ్చింది అట్లనే ఫస్ట్ బెంచ్లో కూర్చున్నటువంటి స్టూడెంట్ డేస్లో ఆయన బోధ చెప్తున్నాడు ఏంటంటే దీన్ని ఈ సబ్జెక్ట్ ఏమంటారు అంటే బైబుల్ కాలేజ్లలో ఎస్కెటాలజీ అంటారు ఎస్కెటాలజీ అంటే ది ది కమింగ్ ఆఫ్ అవర్ లాడ్ ఆయన రెండవ రాఖర్కు సంబంధించిన బోధని ఎస్కెటాలజీ అంటారు ఇంగ్లీష్లో అయితే ఆయన వచ్చినప్పుడు ఎట్లుంటుంది ఆయన వచ్చే టైం ఎట్లుంటుంది దానికి సంబంధించిన విషయాలన్నీ ఆ బోధలు ఉంటాయి అయితే ఈ సంఘం ఎత్తవట అనేది ఒక అంశం అయితే ప్రపంచమంతటా మూడు రకాల క్రైస్తవ గుంపులు ఉంటాయి అని చెప్తున్న అక్కడ వాక్యం మొదటి గుంపు ఏంటంటే శ్రమకు ముందు ఎత్తబడుతుంది సంఘం ఒక గుంపు నమ్ముతుంది ఇంకొక గుంపు ఏం నమ్ముతుంది శ్రమలు అన్న అయిపోయినాక ఒక గుంపు అయితే మధ్యలోనొక ఇంకొక గుంపు వస్తుంది ఏంటంటే శ్రమలు స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలకి అంటే మధ్యలో అంటే ఏడు సంవత్సరాలు శ్రమ ఉంటుందంట మూడు సంవత్సరాలకి మధ్యలో ఎత్తబడుతుంది సంఘం అని ఒక హోదా అట్లా ప్రపంచమంతటా మూడు క్రైస్తవ గుంపులు బయలుదేరినాయి ఒక గుంపు ఏమంటుంది శ్రమలు చూడకుండా ఎత్తబడతామనేది ఒక గుంపు శ్రమలన్నీ ముగించినాక ఎత్తబడతానది మరి ఒక గుంపు శ్రమలకి మధ్యలో అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మధ్యలో ఎత్తపడతానది దానికి ఇంగ్లీష్లో పదాలు ఉంటాయి ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనొకటి అంటే శ్రమలకు ముందు ఎత్తబడేదాన్ని ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు శ్రమల తర్వాత పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు మధ్యలో ఎత్త మధ్యలో ఎత్తబడేదాన్ని మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు ఒకటి ప్రీ పోస్ట్ మిడ్ ప్రీ ఫోస్ట్ మిడ్ ఇలా ఈ పదాలు మీకు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస వచ్చే వారం ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఈ వాక్యాన్ని మీరు అప్పుడు అయితే ఆ మా ప్రొఫెసర్ స్టేజ్ మీద ఉంటున్నాడు మీ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు అందులో ఎంతమంది పాస్టర్స్ నేను కూడా నెల సంప్రదర్ కూడా నడ నా పక్కనే కూర్చున్నారు సంపద ఇంకా చాలామంది ఉన్నారు యశ్వంత్ బ్రదర్ ఉన్నాడు ఇంకా మంచి మంచి సేవకులు ఉన్నారు అవచ్చు హండ్రెండ్ సేవకులు దేశం అంతటి నుంచి వచ్చారు అని చెప్తున్నాడు అయితే ఆయన స్టేజ్ చివరికి వాక్యం క్లోజ్ చేస్తూ నువ్వు ఏ ట్రిబుల్ ఏ ర్యాప్చర్ని నమ్ముతావు ప్రీ ట్రిప్ నమ్ముతావా పోస్ట్ ట్రిబుల్ నమ్ముతావా మిడ్ ట్రిబుల్ నమ్ముతావా ఆ ప్రశ్న నేను కూడా మీకేస్తున్నాను అనుకోను నేను మీ ప్రొఫెసర్ని కాను కానీ చెప్తున్నా నేను కూడా అదే ప్రశ్న మీకు వేస్తున్నా మీరు ప్రీ ట్రిబ్యుల్ని నమ్ముతారా పోస్ట్ ట్రిబ్యుల్ని నమ్ముతారా మిడ్ ట్రిబుల్ నమ్ముతారా ఏదో ఒకటి నమ్మండి నేను అనేది ఏంటంటే ఒకవేళ అది తెరవలేదనుకో నీ పరిస్థితి ఏంది మీరు ప్రీ ట్రేన్ నమ్ముతారు అది కాలేదనుకోండి మీ పరిస్థితి ఏంది పోస్ట్ ట్రిపుని నమ్ముతారు అది కాలేదనుకోండి మీ పరిస్థితి ఏంది మీటి ట్రీపును నమ్ముతారు అది కూడా కాలేదు అనుకోండి మీ పరిస్థితి ఏంది అర్థమవుతుందని చెప్పే మాట అవి ఏమీ కాలేదనుకోండి మీ పరిస్థితి ఏంది అని చెప్తున్నాను అంటే మీరు అబద్ధాన్ని నమ్మిని మోసపోయినట్టే కదా అందుకే ప్రభువంతుండే అక్కడ మతవార్త టెక్నాలజీలో ఎవరు మిమ్మల్ని మోసపరచ కొనకు పరచకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి జాగ్రత్త పడండి అన్నాడు మళ్ళీ జాగ్రత్త పడే ఇదే కదా బోధ ఇక్కడ మనం జాగ్రత్త పడుతున్నాం ఎవరు మోసపరచం అయితే మేమే మేము కొంచెం కొంచెం లెక్చర్స్ ఇవ్వడం స్టేజ్ ఆడియన్స్లోకి వచ్చిందం ఇలా డైరెక్ట్ ప్రశ్న వేసి ఇస్తాం అనట్టు అందుకే నేనంటే మా జేమ్స్కి కొంచెం చంద్రశేఖర్ మాట్లాడేంటంటే అనేటవాడు వేస్తే ప్రశ్న వేయాలి మనం వెయ్యాలి ఎందుకంటే నువ్వు ప్రశ్న అయ్యిపోతే నీకు తెలియదు బిర్యానీలో అందుకే ప్రశ్న వేసారు ఆ పుస్తకంలో చూస్తాం కదా వీరు తెస్లోని కంటే గనులు ఎందుకంటే వచ్చిన వాడు ఎవరన్నా కానీ పౌలు కానీ శీలలు కానీ వాళ్ళు చెప్పిన వాక్యము ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని పరిశీలించిన వాళ్ళు వాళ్ళు ప్రశ్నించారు పౌలు ప్రశ్నించాలా గొప్ప సేవకుడు వచ్చి ఏం మాట్లాడాను నువ్వు నమ్మిస్తావా నిన్ను పరిశీలించుకోవాలి అందుకే ఆయన చెప్పాడు ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా పరచకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి జాగ్రత్త లేదని పరిశీలించండి మీరు చదవలేదా మొదటి నుంచి ఇవన్నీ మన ప్రభు మాట్లాడుతున్నాడు మీరు చదవలేదా ఇవన్నీ ఆ రోజు ప్రభ్వా ప్రభావాన్ని నాన్న ప్రవచించలేదంటే ఎవరు నువ్వు అంటే ఎట్లుంటుంది పరిస్థితి అక్రమం చేయమన్నారని మీరు ఎవరో నాకు తెలియదు లేదు ప్రభావ నీ నాన్న దయ్యం వెలగొట్టిన ప్రభావ్వా ప్రవచించిన ప్రభావ రోగులను స్వస్థపరిచిన ప్రభావ అంటే మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు గొప్ప గొప్ప సేవకులు వీళ్ళంతా ప్రవచించిన వాళ్ళు దయ్యం వెలగొట్టిన వాళ్ళు రోగులను స్వస్థపరిచిన వాళ్ళు వీళ్ళంతా గొప్ప సేవకులు వాళ్ళు వాళ్ళని అంటున్నాడు మీరు ఎవరో నాకు తెలియదు అంటే ఏం జరిగింది వాళ్ళకి వాళ్ళు ఎక్కడో మోసపోయినారు మనం అట్లా మోసపోకుండా ఉండాలంటే ఈ బైబుల్ స్టడీని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఈ బైబుల్ స్టడీ అందుకొరకు ఇచ్చిన మనం ఏదో ఏదో నేర్చుకొని పోయి ఇంటెక్చువల్గా డెవలప్ కావాలి కాదు లాస్ట్ ట్రంప్ ఆరంభమైంది మనం సిద్ధపడుతున్నాం ఇవన్నీ మిస్ట్రీస్ ఎండ్ అవుతున్నాయి లాస్ట్ ఈ యొక్క మిస్ట్రీ మీకు చూపించాలి ఎందుకంటే ఫ్రాంక్గా చెప్తున్నాను నేను ఆ ప్రొఫెసర్ ఆ రోజు ఫెస్ట్ మేము సెలెక్ట్గా ఉన్నాం ఏది ఏది చెప్పినా మన పరిస్థితి ఏముంటుందో అని ఎట రియాక్ట్ అవుతాడో అంటే అప్పటికంత ఆత్మీయమైన లోతులకు లేము కాబట్టి మేము నేను మనకు బ్లైండ్ నేను చెప్తున్నాను మీకు నేను చెప్పాలి ఎందుకంటే అబద్ధిక్కుని కావద్దు నేను దేవుని దృష్టిలో నేను ప్రీ ట్రేడ్ని నమ్మిన వాడిని చాలా కాలం అంటే శ్రమలు చూడకుండా నేను ఎత్త అని నమ్మిన వాడిని మళ్ళీ మీరు అన్న చి బ్రదర్ మళ్ళీ ఈరోజు నీ పరిస్థితి ఏంది బ్రదర్ అని అది విడిచిపెట్టినా అని చెప్తున్నాను ఎందుకంటే సరి చేసుకోవాలి కదండి అది ఎందుకు విడిచిపెట్టినా అంటే బ్లైండ్గా కాదు బ్లైండ్గా విడిచిపెట్టలేదు ఎందుకు విడిచిపెట్టినది నేను మీకు వచ్చేవారం చూపిస్తా వాక్య పరంగానే ఎందుకంటే నేనేదో కళ చూసి దర్శనం చూసి విడిచిపెట్టినని చెప్పడానికి వీల్లేదు వాక్యంలో లేనిది విన్నాను ఇంతకాలం నేను పాసలను అడిగిన బిషప్లను అడిగినా ఎంతమంది గొప్ప గొప్ప సేవకులను అడిగినా ఎవ్వరు నాకు చూపించలేదు ఆ వాక్యం సంఘము ఎంత పడుతుంది అని ఎక్కడో చూపించండి ఈ రోజు వరకు కూడా లాస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఈ ట్వంటీ ఇయర్స్లో ఎవ్వరు నాకు చూపించలేకపోయినారు ఏదో కథలు చెప్తారు చుట్టూ తిప్పి చెప్తారు అటు చెప్తారు ఇటు చెప్తారు ఏదో ఒక వాక్యం చూసి చెప్తారు కానీ ఆ వాక్యం దానికి సంబంధించింది కాదని నేను చూపించేస్తాను నువ్వు చెప్తున్న వాక్యము దానికి సంబంధించింది కానే కాదు ఎందుకంటే దాని కాంటెక్ట్ నాకు తెలుసు నేను ధ్యానించిన దాని గురించి ఆ వాక్యాలు వాడుకొని గొప్ప కాలంలో గడిచిపోయిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప సేవకులు మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఈ సత్యాన్ని గ్రహించిన ఎందుకంటే తన తన ప్రియులకు తన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు తన దాసులకు తన మర్మములను బయలుపరుస్తున్నాడు కాబట్టి మనకి ఇదంతా ఖచ్చితంగా నేను చూపించాల్సిందే ఎందుకంటే మనం ఆయన ప్రేమిస్తున్నాం మనం ఏదో ఇంటెలెక్చువల్గా గ్రో అయ్యి అందరికీదో చూపించుకొని గొప్పలుగా ఫీల్ కావడం కానే ఎందుకంటే మనం దేనికి పనికిన వాళ్ళం క్షణంలో ఆటోమేటిక్గా మాయమైపోతాం ఈ లోకం నుంచి బట్ ఏ రూపకం కాదు కానీ ఈ క్షరంలో ఉన్నంత ఈ సత్యాన్ని నేను తెలుసుకునే కాలని ముగించుకోవాలా అది నా తీర్మానం నేనంతా కూడా అదే ఈ క్షరంలో ఉన్నంత వరకు ఇవన్నీ నేను నేర్చుకోవాలా పరోక్షంగా నా ప్రభుని చూడాల ఒకరోజు ముఖాముఖిగా నేను ఆయన చూడబోతున్నాను మరి ఆయన చూసినప్పుడు ఇవన్నీ అబదాలిత నీ పరిస్థితి ఏంది అందుకు సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు నేను ఆయన గురించి నేర్చుకుంది ఏంది ఇప్పుడు నాకు జరుగుతుంది ఏంటి అని భయపడి పరిగెత్తిపోతారు ఆయన చూడలేదు ఎందుకంటే పౌలు ఆ విషయాన్ని ఎక్కడ చూపిస్తారో చూడండి నేను ఇంకా వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా వచ్చే వారము దీనికి ఎక్స్టెన్షన్ మీకు చూపిస్తాను రెండవ కొరితలు రాసిన పత్రిక పదకొండవ అదేము నాలుగవ వచ్చినాం ఇది లాస్ట్ ఇయ రోజుకి అంటే ఎట్లా మోసపోతుంది చర్చ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు పౌలు ఏలైనాగా చూడండి వచ్చినవాడు ఎవడైనా నేనే కానీ ఎవరైనా కానీ అది యాసిడ్ టెస్ట్ మేము ప్రకటింపని మరి ఒక ఏసు ఉన్నాడా లేదా చెప్పండి ఎంతమంది ఏసు ఉన్నారు చెప్పండి ఎవరన్నా చెప్పగలరా ఇక్కడ పౌలు చెప్తున్నాడు అంటే పౌలుకి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది అది రివీల్ అయిపోయింది ఒక యేసు కంటే ఇంకొక ఏసు మరీ ఒక ఏసు ఉన్నాడు అంటే ఇంకా ఎంతమంది వేసుకో మాకు తెలియదు కదా అక్కడ ఉంది చాలా క్లియర్గా అనధర్ జీజస్ అని ఉంది వాక్యం అనదర్ జీజస్ అని లేదా మీకు ఎప్పుడన్నా భవిష్యత్తులో బుక్ రాయాలనుకుంటే ఈ టైటిల్ తీసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇదివరకు ఒకరు రాయలే ఎవరు రాయలే నేను చెప్తున్నా ఏ గొప్ప సేవకులలో పుస్తకలు రాయలే అనధర్ జీజస్ నాకు ఉంది ఐడియా కానీ నేను ఇప్పుడు నేను అంత బుక్ రాసే టైంలో ఎందుకంటే నాకు ఇంకా చాలా చాలా షార్ట్ టైమే కదా మన సేవ ఎక్కడెక్కడ పోతామని తెలియదు కాబట్టి నేను ఊర్లలో తిరుగుతా ఉంటే ఇవన్నీ అక్కడ రాసుకుంటా కూర్చుంటా కానీ నేను మీకు ఎవరికన్నా ఆ ప్రేరే ఉంటే మీరు మటుకు రాయండి భవిష్యత్తులో ఒక బుక్ అనదర్ జీజస్ వేరే ఒక యేసు అని రాయండి చాలామంది రక్షణలకు వస్తారు చెప్తున్నా ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సంఘము వేరే ఒక యేసుని వెంబడిస్తుందంటే కొడతారు నేను రాళ్లతో తప్పక కొడతారు కానీ ప్రేమతో చూపించడం అనుకో నిజమైన ఏసు ఎవరు వేరే ఒక యేసు అనేది నువ్వు తేటగా చూపించగలిగితే అప్పుడు గ్రహిస్తారు నీ వాక్యాన్ని వింటర్ నిజమైన ఏసు చెప్పిన మాట ఏంది మీరు పాటిస్తున్న మాట ఏంది తేడా తెలిస్తే మీరు ఖచ్చితంగా వేరే ఒక యేసునే వెంబడిస్తారని చెప్తుండే అక్కడ అట్లా మోసపోయింది ప్రయత్నిస్తాం అందుకే నా పేరిట వచ్చి పలువురిని మోసగిస్తారన్నారా లేదా మతాలద్యంలో వేరే ఒక యేసు నామం వేరే ఒక ఏసు నామం నేను ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కురాన్లోని యేసు గురించి చూస్తామని నేను ధ్యానించడం కాదు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఖురాన్లో కూడా ఏసు ప్రభుత్వం వాళ్ళు ఏసు ప్రభుకి వాళ్ళు ఏమంటారు తెలుసా మేము ఏసు ప్రభుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ క్రిస్టియన్స్ కూడా ఇవ్వరని చెప్తారు అది ఫస్ట్ మోసం అన్నట్టు వాళ్ళు చేసేది అట్లా చేసి మిమ్మల్ని మీ క్యాప్చర్ వాళ్ళ క్యాప్చర్లకి తీసుకుంటారు అన్నట్టు అక్కడ ఉన్న ఏసు వేరే ఇక్కడ ఉన్న ఏసు వేరే నేను సార్లు రుజువుపరచాను అక్కడ ఉన్న ఏసు బాలీవుడ్గా ఉన్నప్పుడే మాట్లాడుతూ ఉంటాడు అక్కడున్న ఏసు బాల్యంలోనే మట్టి నుంచి ఒక పౌరాన్ని చేస్తున్నాడు అట్లుందా మళ్ళీ ఎక్కడన్నా బైబుల్లో బాలీవుడ్ అయిన యేసు మట్టి తీసుకొని పౌరాం చేస్తే అది ఎగిరిపోతుంది కురాన్లు ఉంది అదేమంటాం మనము దాన్ని ఏమంటారు క్రెడీలు అంటాం కదా పసిపిల్లలు పండబెడతారు కదా దాంట్లో ఉయ్యాలంటే ఆ ఉయ్యాలలో వంటి మాట్లాడితే ఎట్లుంటుంది బాలుడు ఏసు మాట్లాడితే ఎట్లుంటుంది బాలుడైన ఇవన్నీ అట్లుంటాయి అన్నట్టు కాబట్టి ఆ ఏసు వేరే ఏసు వేరే పరవస్తు సూర్యనారాయణ ఏది మన రుజుదర్శి రుజుదర్శిని అని ఒక క్యాసెట్ రిలీజ్ చేసిండు ఒక థర్టీ ఇయర్స్ క్రితం అందులో చూపిస్తాడు ఏసు గురించి వేదాలలో ఉందనేసి కదా ఇప్పుడు నేను ఏం చేయాలంటే వా వేదాల ప్రభా మా పూర్వీల గురించి నువ్వు బయలుపరచుకున్నావు ప్రభావ మీ గురించి ఇప్పుడు నేను మా పూర్వీలకి అనుగ్రహించబడ్డ ఆ పుస్తకాలు చదవనికి స్టార్ట్ చేస్తే ఈరోజు నుంచి వేదాలు చదవాలి నేను ఇప్పుడు అర్థమవుతుందా అది వేరే ఒక యేసు బుద్ధుడు కూడా చేసి వెలుగుని వేరే ఒక యేసు చేసి మీరు బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ మోసపచ్చు ఆత్మలు చివరి కాలంలో క్రైస్తవులని మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేస్తే ఎందుకంటే వాళ్ళలో విత్తనం ఏడు ఉంది మెకానికల్ క్రిస్టియన్ లైఫ్ ఇది మోసపోయే జీవితం మనం అట్లా మోసపోకుండా ఉండాలంటే నిజమైన ఏసు వాళ్ళు చెప్పండి పౌలు జ్ఞాపకం చేస్తుండ్రు లేఖనంలో ప్రకారం మన పాపము నితమై సమాధి చేయబడి లేఖనంలో ప్రకారం మూడనాడు తిరిగి లేచిన ఆ ఏసుని మనం ప్రకటిస్తున్నాం నిజమైన ఏసు ఆయన ఏం చెప్పిండో ఆ మాటలు జాగ్రత్తగా గైకొని వాటి ప్రకారంగా జీవించండి ఈయన నా ప్రియాకుమారుడు ఈయన అందు నేను ఆనందించినాను ఈయన మాటలు గైకోనుడి అన్నాడు మరోగంచి తండ్రి కాబట్టి నిజమైన యేసు ఏం చెప్పిండో మీరు సువార్తల్లో పరిశీలించుకోండి పరీక్షించుకోండి ఆ వాక్యాలు పాటించండి అప్పుడు మీరు మోసపోరు ఆయన తిరిగి వచ్చినప్పుడు మీరు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తడం అవసరం లేదు ఎంతో సంతోషంతో అందరూ పరిగెత్తుంటే సంతోషంగా మీరు పోయి ఆయన అదే కదా మనం చివరికి మన మన మన జీవితానికి కావాల్సిన ఆశా ఒకటి కంటే ఏముంది అటువంటి ఆశ మీరు అందరు పొందుకోవాల నేను కూడా వందుకోవాలా అందువరకు మనం ఒకరికొని ప్రార్థించుకోవాలా తల్లి మూసుకుంటే నేను ప్రార్థిస్తాను పరుషుధుల వరకు తండ్రి మీకు వందాలనైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభావ ఆరవ ఏడవ పూరకు సంబంధించిన అంశాలు మీరు చూపిస్తున్నారు అయినా కడపూర బ్రోగినప్పుడు మీరు మార్పు చెందుతారన్నారు అయినా కానీ మీరు ఎత్తపడతారని చెప్పలేదు ప్రభావ మీరు తండ్రి వీరిని లోకంలో నుంచి తీసుకొని పోమని నేను ప్రార్థించలేను కానీ దృష్టి నుంచి అపవాదం నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నారవ్వ అవును ప్రవ్వా మొదట మృతులు లేస్తారు ఎత్తబడేది లేదు ప్రోధానమే ఉంది ఫ్రాక్చర్ లేదు రిజరక్షన్ ఉంది అని చూపిస్తున్నారు మీరు అక్కడ అమాంతంగా ఆటోమేటిక్గా మాయం అవుతారని చూపిస్తున్నారు మనుషులు కానీ బైబుల్ అట్లా లేదు ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించి మేము స్వీకరించాలనే సేపడండి ప్రవ్వా ఒకవేళ ఆ రీతిగా అబద్ధంగా ప్రకటిస్తే మమ్మల్ని క్షమించండి మా జీవితాలు సరిచేయండి ఈ కమిదా ఆ రీతిగా ప్రకటించకుండా ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలించి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఈ బోధ ప్రభు ప్రపంచమంతటా విస్తరించింది మోసకరంగు ప్రతి సంఘం దాన్ని స్వీకరించింది ఎందుకంటే వినడానికి బాగుంది నేనే శ్రమలు చూడకుండా అమాంతంగా ఏతబడతాను అనగానే ఆకర్షించబడతారు కానీ శ్రమలు ఎందుకు తప్పించుకోవాలా శ్రమలు ఎందుకు నీకు మన ప్రభు శ్రమను అనుభవించి పోయినవాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునేటట్టు సహాయపడమంతా అధిష్టం మీరు మరణం అగునంతగా శ్రమ ప్రతి శిష్యుడు ప్రతి అపోస్తులూ ప్రతి దేవుని సేవకుడు శ్రమలు అనుభవించి మరణించండి ప్రతి ప్రవక్త శ్రమలు అనుభవించి మరణించినారు ప్రవ్వ కానీ ఈరోజు క్రైస్తవ బాధ శ్రమలు చెడకుండా ఎంత పడతారు అని ప్రకటిస్తుంది ప్రవ్వ అది ఎంత మట్టుకుని ఇచ్చామనేది మీరు మాకు చూపించి మహిమను దామని ప్రార్థిస్తున్నాం జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి దాన్ని పాటించే బిడ్డలుగా మా తయారు చేసి వచ్చిన వాళ్ళందరినీ ఆశ్రయించండి ప్రతి కష్టం నష్టం మీరు ఇబ్బంది చూడలు దేసి అందరినీ మీరు రాకవాల్సిన పరుచుకోమని యేసు క్రిస్త పరిషత్నామం ప్రార్థించం తండ్రి ఆమెన్